స్తోత్రం ప్రవ్వ పరిశుద్ధురా ఏసా మీకు స్థుతులు స్తోత్రాలైనా అబ్రహాం ఇసాకు యాకోబ్ల గొప్ప దేవా మీకు వదనాలు తండి ప్రవ్వ ఈ గడిచిన కాలమంతా మీరు కార్చి ప్రవ్వా సజ్జు మీకు ఎంతో వదనాలు ప్రవ్వ మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధులకు మమ్మల్ని నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రవ్వ మీ యొక్క కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి మాలో ఇంకా ఏమైనా ఆయాసకరంగా ఉంటే ప్రవ్వో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ యొక్క కనికరం మేము పొందాలా ప్రవ్వ అటువంటి కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపిపు మాకు దయచండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాగిన మా యొక్క ఆత్మీయ నేత్రంలో విప్పండి ప్రవ్వాక్యాన్ని గ్రహించడమే కాదు అయినా దాన్ని మేము మా జీవితాలలో అవలంబించుకోవాలా ప్రవ్వా అవలంబించుకొని అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మరోసారి మీ కృపలు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ వచ్చిన ప్రతి బిడను ఆశీర్దించి మీరు రాకపోద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆమెన్ హలెలుయా గత మూడు వారాల నుంచి మనము చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తున్నాము ముఖ్యంగా హుషయ గ్రంథంలో నుంచి హుషయ గ్రంథానికి సంబంధించిన రెండు భాగంలో ఇంటర్నెట్లో ఆల్రెడీ అప్లోడ్ అయినాయి ఎవరికన్నా కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ పన్నెండు చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు కూడా అన్నీ ఇంటర్నెట్లో అప్లోడ్ అయినాయి కాబట్టి మీకు అవసరం ఉంటే వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సిడీస్ రాసుకోవచ్చు లేకుంటే పెన్ డ్రైవ్స్ వల్ల డౌన్లోడ్ చేసుకొని మీరు కార్లలో పొత్తుంటే కార్లో పెట్టడం కూడా వినొచ్చు రైట్ లేకపోతే మీకు హెడ్ ఫోన్స్ ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టడం కూడా వినచ్చు ఏవి లేకుంటే ఇంటర్నెట్కి ఎఫెక్ట్ పోయి అక్కడ హెడ్ ఫోన్స్ పెట్టుకొని లాస్ట్ వీక్ ఏం జరిగినాయి అవి కూడా వినచ్చు పైగా నాకు ఒక ఫోర్ డేస్ ఫ్రీ టైం దొరికింది అవుట్ సైడ్ హైదరాబాద్ ఉన్నా కాబట్టి ఫ్రీ టైం దొరికింది హైదరాబాద్ ఉంటే సాధారణంగా ఫ్రీ టైం దొరకదు మనకి కాబట్టి పొద్దున్నంత హోటల్ ఉండాలా వర్క్ అయిపోయినాక ఫ్రీ టైం ఉంది కాబట్టి మట్టపు గుండు అనే అంశము చాలా మటుకు ఎడిట్ చేశాను ఎందుకంటే మనం కనీసం ఒక సంవత్సర క్రితము రికార్డ్ చేసామవి పంతొమ్మిది భాగాలు ఉన్నాయి అంటే అట్లీస్ట్ నైన్టీన్ అవర్స్ కంటెంట్ ఉంది అది ఆ నైన్టీన్ అవర్స్ని ఎడిట్ చేయడం చాలా కష్టతరంగా ఉండే నాకు కానీ ఎయిట్ పార్ట్స్ ఎడిట్ చేశాను ఇంకా ఎయిట్ పార్ట్స్ ఉన్నాయి ఈరోజు మార్నింగ్ ఎయిత్ పార్ట్ క్లీన్ చేసిన కాబట్టి మీకు కావాలనుకుంటే ఆ ఎయిట్ పార్ట్స్ మీరు కాపీ చేసుకోవచ్చు నేను వచ్చేవారం నా కంప్యూటర్ తీసుకొస్తాను ల్యాప్టాప్ ఎవరికైనా అవసరం ఉంటే అవన్నీ మీరు సిడీస్ రాసుకోవచ్చు మీరు ఎంటీ సీడీస్ కొనుక్కున్నారనుకోండి ఒక్కొక్క సీడీ మీకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్గా పడుతుంది బల్క్ కొంటే సింగిల్ సీడీస్ కొంటేనేమో టెన్ రూపీస్ పడుతుంది మీకు ఒక బంచ్ ఒక పది మంది షేర్ చేసుకున్నారనుకోండి మీకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అనే వచ్చేస్తారు సీడీ అవన్నీ ఇక్కడ రాసేసుకోండి మీరు ఇంకా మీరు విలేజెస్ పోయి ఎక్కడెక్కడ సేవలు చేస్తారో అక్కడ మీరు వాటిని వినిపించవచ్చు మీరు కూడా వినొచ్చు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అవి క్లారిఫై చేస్తాయి కాబట్టి అవన్నీ చేయచ్చు నాకు నెక్స్ట్ మంత్ ఒక పది రోజులు ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి ఆ వెబ్సైట్ డిజైనింగు అవన్నీ నేను కంప్లీట్ చేయబోతున్నాను అదర్వైజ్ టెంపరీగా మనకు ఉన్నది వెబ్సైట్ కళ్ళం అనేది కాబట్టి టెన్ డేస్ ఒక ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి ఆ టెన్ డేస్లో కంప్లీట్ వెబ్సైట్ డిజైనింగ్ చేసేసి మొత్తము ఇంతవరకు చెప్పబడ్డ ప్రతి వాక్యని నేను అక్కడ డౌన్లోడ్సు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 ప్రతి దాంట్లో మనం ప్రిలారా పౌలు జ్ఞాపకం చేస్తాడు ప్రతి దానిలో మనము అభివృద్ధి చెందుట దేవుని చిత్తం ప్రతి విషయంలో మనం అభివృద్ధి చెందాలా లుకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ మనం ఎన్నిసార్లు ఈ విషయం ధ్యానించినాం కదా ప్రతి విషయాలలో మనము అభివృద్ధి చెందుట దేవుని యొక్క చిత్తం ఏసు యేసు జ్ఞానమందు దేవుని దయందు మనుషుల దయందు శరీరమందు వరదీల్లు చుండెను కాబట్టి అన్ని విధాలుగా మనము అభివృద్ధి పొందడం దేవుని యొక్క చిత్తం వాక్యాన్ని ఆ రీతిగానే మనము అర్థం చేసుకోవాలా సరే ఈరోజు మనము హుషే సంబంధించిన మరికొన్ని వాక్యాలు ధ్యానించాలా పోయిన అటు ఒకవేళ పోయిన మనం నింటే హుషేయ గ్రంథము ముగించడదేమో కానీ మనం అనుకుంటాం ఆ రీతిగా ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది అనుకుంటాం కానీ దేవుడు తన చిత్తానుసారంగానే అనిపిస్తూ ఉంటాడు ఈ విషయాలన్నింటినీ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 తాత తండ్రి మనమడు రాజులుగా ఉన్నప్పుడు వారి కాలంలో ప్రవహించడం మనం చూస్తాం కానీ హొసే ఒక్కడే ఆరు మంది రాజుల కాలంలో ప్రవచించినట్టు మనము మొదటి భాగంలో చూసినాం లేక రెండో భాగంలో చేసినాం సరే ఆరు రాజులు దేనికి సాదృశ్యం అన్న విషయాన్ని కూడా మనం ధ్యానించినాం వాళ్ళ పేర్లకు సంబంధించిన అర్ధాలు వారి పేరుకి ఏ అర్థం ఉందో ఆ అర్థాలన్నీ మనం ధ్యానించినాం కాబట్టి ప్రతిదీ యేసు ప్రభుకే సాదృశ్యం వాక్యం అంతా ఏసు ప్రభుకే సాదృశ్యం ఎందుకంటే వాక్యమే యేసు ప్రభు ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఎద్ద ఉండను వాక్యము దేవుడై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో అవతరించను నివసించను అన్న విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి ప్రతి వాక్యము ఏసు ప్రభుకే సాదృశ్యంగా ఉంటుంది అందుకే మనం ఏసుల గురించి బాగా తెలుసుకోవాలంటే ఆయన వాక్యం ధ్యానించాలా కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు వాక్యం చెప్తుంది ప్రార్థన చేయమని కానీ వాక్యము ధ్యానించకపోతే నువ్వు ఆయన సరాన్ని వినలేవు నాకు దేవుడు చెవులొచ్చి చెప్తే వింటా అప్పుడే నేను నమ్ముకుంటా దేవుడు నా కళలు వచ్చి చూపిస్తూ మాట్లాడితే నేను అప్పుడే నమ్ముకుంటా అని చాలామంది అంటా ఉంటారు కానీ అవన్నీ తప్పు ఆయన నువ్వు గుడ్డవైతే నీకు కళ రూపకంగా వచ్చి ఎందుకంటే నీకు కళ్ళుగా అనిపించవు కాబట్టి కళ రూపకంగా వచ్చి నీతో మాట్లాడచ్చు నువ్వు చెవిటోడు అయితే నీకు ఇంకొక రీతిగా మాట్లాడచ్చు నీకు అన్నీ కదా నీకు అవయవాళ్ళు ఫంక్షనింగ్ చేస్తున్నప్పుడు నీకు పర్టికులర్గా మళ్ళీ ఎందుకు దర్శనాలు ఇవ్వాలా పర్టికులర్గా స్వరం ఎందుకు వినిపించాలా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 అర్థం చేసుకుంటే హుష గ్రంథం అంతా మనకి తేటగా అర్థమవుతుంది కాబట్టి మూడవ అధ్యాయము నాలుగు ఐదు వర్షాలలో ఏముందో మరోసారి చూద్దాం నిశ్చయముగా ఇస్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతియు లేకయు బలిన అర్పింపకయు వుందరు దేవతా స్తంభమును కానీ ఏఫోదును కానీ గృహ దేవతలను కానీ ఉంచుకొనకుందరు వారు తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవా యొక్కను తమ రాజైన దావ యొద్ను యొద్ధను విచారణ చేదురు ఈ దినములు అంతమందు వారు భయభక్తులు కలిగి యహోవా అనుగ్రహము నందుటకై ఆయన యుద్ధకు వత్తురు కాబట్టి ఈ లోకము ముగించే టైంకి ఏం జరుగుతుందన్న విషయమే హోషియా సంబంధించిన వాక్యాలు హోషియా దేని గురించి జ్ఞాపకం చేస్తుందంటే ఇస్రాయేల్ లేక శారీరకంగా ఉండే ఇస్రాయల్ పల్లెల గురించి చెప్పబడుతుంది అనుకుంటారు కానీ ఇది దేవుని బిడల గురించి చెప్పబడింది ఇస్రాయల్ అంటే ఎవరైతే ఏసులో నమ్ముకుంటారో వాళ్ళని ఇస్రాయల్ దేవుడు అంటున్నాడు ఎందుకంటే మనం చూస్తాము రోమిలి రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయంలో అంతరంగ దేవుడు మనల్ని యుద్ధులుగా మార్చుకున్నాడు ఎప్పుడైతే నీ జీవితాన్ని ఏసుకు సమర్పించుకుంటావో అంతరంగ నువ్వు సున్నతి పొందినవాడు సున్నతి పొందిన దానివైతావు కాబట్టి నువ్వే దేవుని యొక్క బిడలాగా దేవుని యొక్క ప్రజలాగా దేవుని యొక్క సొత్తులాగా పరిశుద్ధ జనాంగం లాగా నిన్ను యేసు మార్చుకుంటున్నాడు అంతరంగం మంది నిన్ను యూధన్గా మార్చుకుంటున్నాడు ఇస్రాయల్ ప్రజల్లాగా నిన్ను మార్చుకుంటున్నాడు నేను అందుకే దేవుని ఇస్రాయేల్ అని నీకు ఒక పేరు పెట్టిండు పేతురాష్ట్ర పత్రికలో మనం చూస్తాం నిన్ను పరిశుద్ధ జనాంగము దేవుని సొత్తు దేవుని ప్రజ ఇలాంటి పేర్లు పెట్టిండు యాజక సమూహం ఏసుని నమ్ముకున్న వాళ్ళందరూ యాజకులు అన్న విషయాన్ని పేరు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు యాజక ధర్మాన్ని నిర్వర్తించాల్సిందే యేష్వు నమ్ముకున్న వాళ్ళందరూ దేవుని సేవ చేయాల్సిందే అన్న విషయాన్ని మరోసారి మనం చూస్తా ఉంటాం కాబట్టి కోసయ్య దీనికి సంబంధించిందంటే ఆయన చెప్పిన వాక్యము మరి ముఖ్యంగా ఆ యొక్క ప్రజలు ఏ రీతిగా జీవించిండ్రు అన్న విషయాన్ని హెచ్చరిస్తూ వాళ్ళు జీవించిన ఆ యొక్క విధానానికి బట్టి వారికి ఏ రీతిగా తీర్పు తీర్చబడుతుంది అన్న విషయమే హుషయ అంతా మనం ఎన్ని వాక్యాలు జరించినా మనకు విషయం బాగా జ్ఞాపకం వస్తూ ఉంటుంది వారు ఏ రీతిగా జీవించింది దేవుని ఒక దిక్కు ప్రార్థన చేస్తున్నారు ఇంకొక దిక్కు సైతాన శక్తులని వాళ్ళు ఆశ్రయించినట్టు మనం చూస్తాం ముఖ్యంగా ఉత్తర దిక్కున ఇసల్ ప్రజలు దక్షిణ దిక్కున యూధ ప్రజలు ఇద్దరు ఏ రీతిగా చెడిపోయారు విషయమే హుషయ్య జ్ఞాపకం చేస్తాడు అందుకే ఇస్సల్పల్ ఏరీతిగా చెడిపోయారు అన్న ఉపన ఉపమాన రీతిగా చూడండి రెండవ వచనంలో ఈ మాటను సెలవిస్తున్నాడు మొదట యహోవా హుషయ్య ద్వారా ఈ మాట సెలవిచ్చను జనులు యహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనము అని ఆయన హుషయ్యకు ఆజ్ఞాయిచ్చను సరే ఇది కొంచెం కష్టం అర్థం చేసుకోవడం హుషయ్య ఒక దేవుని భక్తుడు అటువంటి వాడికి దేవుడు ఒక ఆగ్యస్ ఉండి ఏంటంటే ఇసైల్ ప్రజలు ఏ రీతిగా చెడిపోయినరు చూడండి ఆత్మీయ జీవితంతో అర్థం చేసుకోవాలి విషయము వాళ్ళు వ్యభిచరించు అంటే ఇది శారీరకమైన వ్యభిచారానికి సాదృశ్యం కాదు ఎప్పుడైతే విగ్రహాలను తీసుకువచ్చి పెట్టుకుంటామో మనం బొమ్మలని వీటిని పూజిస్తే అది దేవుని దృష్టిలో వ్యభిచారానికి సంబంధించింది ఎందుకంటే దేవుడే నీకు భర్త నీకు దేవుడే భర్తగా ఉన్నప్పుడు నువ్వు దేవునికి బదులు ఇంకా ఏ బొమ్మను తీసుకొచ్చి పెట్టుకున్నా నువ్వు వ్యభిచారంలో ఉన్నవాడవే వ్యభిచారంలో ఉన్నదానవే కాబట్టి దానికి తగిన శిక్ష నీకు తప్పకొస్తుంది అందుకే వాటిని విడిచిపెట్టము విడిచిపెట్టుము అని హెచ్చరించడం కోరికే ఈ పుస్తకం రాయబడింది ఆత్మీయ ఇస్రాయల్గా మార్చబడ్డ నీవు నిజంగా ఏస్లోని సేవిస్తే ఆయన నీకు భర్తలాగుంటాడు కానీ నువ్వు రక్షణ పొంది ఈ లోకాన్ని సేవిస్తే నువ్వు ఖచ్చితంగా వ్యభిచారంలో ఉన్నట్టే ఎందుకంటే ఈ లోకమే ఒక విగ్రహంలాగా తయారైంది క్రైస్తవులకు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి ఈ హుషేయ గ్రంథము క్రైస్తవుల కొరకు రాయబడింది ఎందుకంటే ఇసల్ వీటిని గ్రహించరు ఎందుకంటే యుగ వారికి గుడితనం కల్పించింది కానీ అసలైన గుడితనము ఎవరికి క్రైస్తవులకు ఉన్నదన్న విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఈ వాక్యాల వాళ్ళు ధ్యానించలేరు ఆ రీతిగా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 కాబట్టి క్రైస్తవ జీవితాన్ని దేంతలు పోల్చిండ్రు అంటే హుష గ్రంథంలో లేక ఈస్టల్ పల్లిని దేంతను పోల్చిండ్రు అంటే గోమేరు అనే ఒక స్త్రీతోని ఈటల్ పల్లెని దేవుడు గోమేరు అనే స్త్రీతోని పోల్చిండ్రు ఎందుకు అంటే ఆ గోమేరు అనే స్త్రీ వ్యభిచరణ జీవించింది అటు పిల్లల నేను మీకు చూపించిన కదా గోమేరు అనే స్త్రీ ఏ వంశానికి సంబంధించింది అంటే యాపేతు వంశానికి సంబంధించింది యాపేతు ఎవరు అంటే నోవా మూడవ కుమారుడు అంతేనా నోవాకి ముగ్గురు కుమారులు కదా షేము హాము యాపేతు షేము హాము యాపేతు అంటే షేము అంటే షమైలు షేము వంశస్థులని షెమైలు అంటారు హాము వంశస్థులను హాము హాము వంశస్థులు అంటారు యాపేతు వంశస్థులని యాపేతు గుణారం అంటారు లేక యాపేతు వంశస్థులని అంటారు కాబట్టి షేము ఇంగ్లీష్లో షేమ్ షేము వంశస్థులని షెమైడ్స్ అంటారు షెమైడ్స్ అంటే ఏషియన్స్ ఆ రీతికి కూడా ఈ దేశం విభజింపబడింది ఎప్పుడైతే ఈ లోకం తీర్పు తీర్చబడిందో ఈ లోకంలో ఉన్న పాపం తుడిచివేయబడ్డాక నోవా యొక్క పిల్లల నుంచి దేవుడు ఈ భూమిని విస్తరింపజేసిడు మనుషులతో కాబట్టి షేమైట్స్ లేక షేమియులు అంటే ఏషియన్స్ హామైట్స్ అంటే హామియులు హాము వంశస్థులని ఆఫ్రికన్స్ అంటారు అందుకే ఆఫ్రికా ఎప్పుడు హాము చెప్పి కణాను చెప్పించబడింది వాడు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 ఇండియన్స్కి ఉద్యోగాలు పోయినాయట అది చాలా భయంకరమైన స్థితి ఈరోజు హెడ్లైన్స్ న్యూస్ పేపర్లో వాళ్ళని ఏ రీతిగా వారిని ఎట్లా సెటిల్ చేయాలి అక్కడ ఎందుకంటే సౌదీ అరేబియా గవర్నమెంట్ ఒక తీర్మానం చేసుకుంది ఏంటంటే బయట దేశస్తులు వచ్చి మా జాబ్స్ అన్నీ తీసుకుంటున్నారు కాబట్టి మా వాళ్ళకి జాబ్స్ లేవి ఇప్పుడు ఒబామా కూడా అటనే తయారు చేసింది కదా ఇండియన్స్ చైనీస్ వచ్చి వాళ్ళ జాబ్స్ అన్ని కొట్టుకొని పోతుందనేసి ఇప్పుడు ఇండియన్స్కి చైనీస్కి అన్ని ఖత్తర్లు పెట్టేసిండు ఒబామా కొత్త రూల్ తీసుకొస్తుండేంటే సెప్టెంబర్ ఇలెవెన్ తర్వాత ఎవరు వచ్చినా ఆ దేశానికి వాళ్ళంతా మళ్ళీ వాపస్ పోవాల్సిందే సెప్టెంబర్ ఇలెవెన్ అప్పుడు మీకు జరిగింది తెలుసు కదా మీకు ట్విన్ ట్విన్ టవర్స్ ట్విన్ టవర్స్ కూలిపోవడము దానికి ముందు సెటిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు కానీ దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ వాపస్ బయటికి వెళ్ళిపోవాల్సిందే అని ఒక కొత్త బిల్లు స్టార్ట్ చేసింది ఆ బిల్లు పాస్ కాకముందే ఆ పెద్ద బాంబు మీకు తెలుసు కదా బాస్టన్లో బాంబు బ్లాస్ట్ అయింది సరే బాస్టన్లో బాంబు బ్లాస్ట్ అవుతుంది ఈస్టర్న్ కంట్రీస్లలో హైదరాబాద్లో కూడా బాంబు బ్లాస్ట్ అవుతుంది మనకి ఎన్నిసార్లు దేవుడు చూపించండు ఈ ప్లేస్ సేఫ్ కాదని అందుకే మనకు చూపించే కొద్దీ ఇలా జరుగుతూనే ఉంటాయి ఎందుకు జరుగుతూ ఉంటాయి తప్పకుండా మనకు చూపించాలి దేవుడు ఎందుకంటే తన దాసులున్న ప్రవక్తలకు ప్రభు తను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏది చేయడంట ఈ లోకంలో తన బిడలకి చెప్పకుండా ఆయన ఏం చెయ్యడు ఈ దేశంలో కరువు ఉంటుందని నమ్ముతారా ఈరోజు పేపర్లు చూసిన కేరళ పచ్చదనం కదా హెడ్లైన్స్ చూసిన హిందూ హెడ్లైన్స్లో కేరళలో కరువు ఆరంభమైందంటే ఎక్కడ చూసినా పచ్చగా ఎక్కడ చూసినా నీళ్ళు కదా మళ్ళీ కరువు ఎట్లుంటుంది కానీ దేవుడు మనకు ఒక విషయం చెప్పించింది ఇవి శారీరకంగా ఒక ఫిజికల్ లేయర్లో ఇవి కరువు కానీ ఆత్మీయ లేవల్లో కరువు మీకు అర్థమవుతుందా ఎక్కడ చూసినా నాకు మందిరాలే కనిపించినాయి నేను ఒక ఈరోజు పొద్దున ఒక ఐదు కిలోమీటర్లు నడిచిన కొచ్చిన్లో ఎందుకంటే ఏం పని లేదు ఫోర్ థర్టీకే మెలకు వచ్చింది ప్రేయర్ చేసుకున్నా కొంతసేపు కంప్యూటర్ పని అది ఎడిట్ చేసుకున్న దాని తర్వాత ఏం చేయాలా ఒక్కడనే ఉన్నా సరే పోద మనిషి వెళ్తానో వెళ్తానో ఎక్కడ చూసినా నాకు అవి అనిపిస్తున్నాయి ఏవి కనిపిస్తున్నాయి మందిరాలు అనిపిస్తున్నాయి ఏం మందిరాలు అనిపిస్తున్నాయి అన్ని బొమ్మలు ఉన్నాయి ఎక్కడ చూసినా ఎవరి మందిరాల్లో మీకు తెలుసు కదా కాబట్టి ఎందుకుండదు కరువు ఎక్కడ చూసినా విగ్రహాలని విగ్రహాలని ఆరాధిస్తుంది క్రైస్తవ సంఘం మీరు లేదు మీరు ఒక ఒక పర్టికులర్ క్రైస్తవ గుంపు గురించి మాట్లాడుతుంది నేను ఒక గుంపు గురించి ఎప్పుడు మాట్లాడతలేను ప్రపంచమంతట క్రైస్తవ సంఘం ఏ రీతిగా ఉందనేది దేవుడు మనకు చూపిస్తున్నట్టు కదా క్రైస్తవ సంఘం ఒక సంస్థకు సంబంధించింది కదా ఒక కోబకు సంబంధించిన అది ప్రపంచం అంతటా అన్న విషయమే కదా హోషే గ్రంథం దానికి సంబంధించిందే వాళ్ళందరినీ ప్రపంచమంతటా విస్తరింపజేస్తున్నారు హృషయ గ్రంథంలో ఎందుకు అంటే వాళ్ళు చేసిన తప్పుని బట్టి వాళ్ళందరు ఏ రీతిగా విస్తరించబడ్డరు ఎప్పుడైతే ఆ యొక్క శత్రువు రాజులు వాళ్ళ మీదకి వచ్చినారో వీళ్ళు పాపం చేసినప్పుడు దేవుడే శత్రువురాజు పంపించారు హృషయ గ్రంథం మీరు పద్నాలుగవ అధ్యాయం వరకు చదివండి అన్నీ అవే ఉంటాయి ఈ సలు ఏ రీతిగా అయితే దేవునికి విరోధంగా పాపం చేసినరో వాళ్ళు కేవలం ఒక రెండు మూడు దేవతలన్నీ పూజించారు బహు కఠినంగా దేవునికి విరుద్ధంగా ఆ దేవత ఆ యొక్క బొమ్మలను పెట్టుకొని వాళ్ళు పూజించారు అందుకు దేవుడికి వారి మీద బహుగా కోపం వచ్చింది ఎంతసార్లు చెప్పినా కానీ వినకపోయినప్పుడు ఏం చేయాలా ఎన్నిసార్లు చెప్పినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అగును ఏంది నిజంగా చచ్చిపోవడమా నాశనం అంటే ఆత్మీయ జీవితంలో నాశనం కావడం కాబట్టి ఇసల్ ఆత్మీయ జీవితంలో నాశనం కాలేదా వాళ్ళు రక్షకుని గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎన్నో సంవత్సరాలు రక్షకుడు పుడతాడు అని ఎదురు చూసిన వాళ్ళు ఆయన పుట్టినప్పుడు గ్రహించలేక స్థితి ఉన్నారు ఈరోజు కూడా ఆయన గ్రహించలేని స్థితి సరే కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు ఇస్సల్ దేశంలో కానీ అంతరంగమందు నిన్ను యూధంగా మార్చబడ్డా మార్చబడ్డప్పుడే నువ్వు ఆయన బిడవవుతావు లేకపోతే నువ్వు ఇంకా శరీరంగా శారీరకమైన క్రైస్తవులు శారీరకంగానే ఉంటారు శారీరకమైన ఈసా శరీరంగా ఉంటారు నువ్వు ఎప్పుడు అంతరంగంగా మార్చబడతావు నిజంగా నువ్వు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే కదా నేనే దేవుని ఈసాయిల్ గ్రహించినప్పుడు ఆ సంతానమే క్రీస్తు అని గల్తులు రాష్ట్రపతిలో చెప్పాడు నిజమైన సంతానము క్రీస్తు క్రీస్తు పక్షంగా ఉన్న నీవే ఆ సంతానము దేవుడు ఏర్పరచుకున్న సంతానము ఎవరు క్రీస్తు పక్షంగా ఉన్న నీవే కాబట్టి ఆ సంతానం అయి వాగ్దాన వారసులు మీరు బైబుల్లో చెప్పబడ్డ ప్రతి వాగ్దానం ఎవరికి సంక్రమిస్తుందంటే శారీరకంగా పుట్టిన ఇసర్బాలకు కానే కాదు అది ఆత్మీయంగా పుట్టిన దేవుని బిడలకే కాబట్టి నువ్వు క్రైస్తమని చెప్పుకున్నంత మాత్రమే నీకు ఈ వాదన సంక్రమించు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 షేము వంశంలకి వెళ్ళి వచ్చిన వాడు అంటాడు అబ్రహాం అబ్రహాము షేము వంశం నుంచి వస్తాడు కాబట్టి అబ్రహాము సంతానమే ఆత్మీయ ఈశాలుగా మార్చబడాల కానీ యాపేతు సంతానం అంటే అన్యుల సంతానం కానీ షేము రెండవ కుమారుడు ఉంటాడు అషురు షేమికి రెండవ కుమారుడు ఉంటాడు అషురు మళ్ళా అసూరీయులంతా మళ్ళీ కాబట్టి అబ్రాహము సంతానం నుంచి వచ్చిన దేవుని యొక్క బిడలుగా ఏర్పరచబడతారు అబ్రహ్నకు మనం ఏరీతిగా పిల్లమైనాం అబ్రామ్ మనకు ఏరీతిగా తండ్రి అయినాడు శారీరకంగా ఆయన రక్తం పంచుకొని పుట్టేందుకు అబ్రాహ్మ మనకు తండ్రి అయిందా కాదు విశ్వాసంతో కదా విశ్వాసం చేతనే అబ్రహంకు మనము పిల్లలం అవుతున్నాం కాబట్టి ఏ రీతిగా అబ్రాహ్మణకు పిల్లలం అవుతున్నాం ఏసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు పక్షంగా ఉన్నాం ఆ సంతానమై ఉన్నాం కాబట్టి ఇది ఆత్మీయమైంది సంతానం శారీరకమైన సంతానం కానే కాదు కానీ ఈ రోజు అందరూ శారీరకమైన వాటికే ప్రాధాన్యత ఇస్తారు మీద ఏ బ్రదర్ నువ్వు ఎక్కడ పుట్టినావు ఇవే ఎక్కువ పెడతా ఉంటారు మీ ఇంటి పేరు ఏంది ఇది శారీరకమైంది నువ్వు పన్నెండు గోత్రాలలో ఉన్నావా అందరూ ఒక ఒక ఒక స్టోరీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏదో రీతిగా ఆ యొక్క పన్నెండు సంబంధించిన వాళ్ళే అంట ఇప్పుడు నేను వెతుక్కోవాల ఎట్లా వెతుక్కోవాల నేను ఏ గోత్రానికి సంబంధించినవన్నీ నేను కూడా ఇస్సల ప్రజల్లో కదా అంటే మా పూర్వీకులు కూడా బహుశా బెన్యామీని గోత్రమేమో లేక నఫ్సాలి గోత్రమేమో రూబేను గోత్రమేమో అని వెతుకుతా ఉంటారు యూరోపియన్స్ వెతుకుతూనే రోజు యూరోప్ ఆ పది గోత్రికులే అనేసి ఒక పుస్తకం ఉంది కాబట్టి యూరోపియన్స్ అంతా మేము దేవుడు ఏర్పరచుకున్న ప్రాణం అనుకుంటున్నారు కానీ దేవుడు ఎప్పుడు కూడా శారీరకమైన వాళ్ళని ఏర్పరచుకోలే కొరతలు రాష్ట్రపతి ఎన్నిసార్లు చూసినాం మనం రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు కాబట్టి అంతరంగం ముందు నువ్వు మార్పు చెందుతనే నువ్వు నువ్వు సంపూర్ణంగా మార్పు చెందుతనే ఆయన బిడ్డ కాగలవు అంటే నువ్వు ఆత్మీయంగా జీవించడం నేర్చుకుంటేనే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 ఆమె ఏ రీతిగా జీవించింది ఆ యాపేతు గోత్రానికి సంబంధించిన ఆయమే లేక యాపేతు వంశానికి సంబంధించిన నోవా మూడవ కుమారుని సంతానంలోకి వెళ్ళి వచ్చినాయమే అన్య స్త్రీ కానీ ఆమె జీవించిన విధానం ఏ రీతిగా ఉంది ఆమె ఒక వ్యభిచార స్త్రీ సరే సాధారణంగా అన్యులు ఆ రీతిగా జీవిస్తారు అనేసి మనం అంటాం కానీ నాకు అనిపించింది అన్యులుగా అనే కాదు క్రైస్తవ జీవితము ఆ అన్య స్త్రీ వల్లే తయారైనారు ఎందుకంటే దేవుడిది జ్ఞాపకం చేస్తున్నాడు గోమేరుని హుషయా నువ్వు పోయి ఒక వ్యభిచారంలో ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటున్నాడు ఇక నుంచి ఒక పాస్టర్ని అట్లాంటి స్త్రీని వివాహం చేసుకోవడం ఏంది నువ్వు సమర్థించుకుంటున్నావు సమర్థించుకోవడం కాదు దేవుడు కేవలము హొషేకే చెప్పిండు కేవలం హుషేకే చెప్పిండ్ మనకందరికి ఎవరు చెప్పలేదు కాబట్టి ఆమెను ఒకసారి పెళ్లి చేసుకోమంటాడు ఇంకోసారి తిరిగి ఆమెని విడిచిపెట్టమంటాడు హుషే గ్రంథం అంతా అదే గోమేదనే స్త్రీని వివాహం చేసుకోమంటాడు ఇంకో స్థలంలో ఏమంటాడు ఆమెని విడిచిపెట్టే అంటాడు ఎందుకు అతిథిగా చెప్తున్నాడు ఒక ప్రవక్త దేవుడికి ప్రతినిధిలాగా ఈ లోకంలో ఉన్నాడు మనమందరం ఈ లోకంలో దేవుడికి ప్రతినిధిలాగా ఉన్నాం ఆయనని స్వీకరించిన వాళ్ళందరూ ఆయనకి ప్రతినిధిలాగా ఉండాలి మనం పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉండాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధు కాబట్టి కాబట్టి ఆయన చెప్పిన ప్రతి పనిని మనము విధేయతతో చేయడం నేర్చుకోవాలా పసి అతనే చేస్తున్నాడు ఈయన చేసినట్టు ఏ ప్రవక్త మనకు కనిపించాడు జీవించినట్టు దేవుడు చెప్పిండు కదా అనేసి ఒకవేళ నిజంగా దేవుని స్వరమా లేక నన్ను ఎవరన్నా మోసగిస్తుండ్రా అని డౌట్ పడలే అబ్రాపురి అంతే కదా కనీ ఎరగని దేవుని స్వరాన్ని విని విశ్వసించి ఆయన ఆస్తులు ప్రాపర్టీస్ అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిండా లేదా విశ్వాసం అనేది ఆ రీతిగా ఉంటుంది కాబట్టి హొషే కూడా ఆయన విశ్వాసంలో ఏం చేస్తున్నాడు దేవుడు చెప్పిన మాటకి విధేత చూపించి గోమేరు అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆయనకి వ్యభిచారంలో పుట్టిన పిల్లలని తన పిల్లల్లాగా స్వీకరిస్తున్నాడు కాబట్టి గోమేరు అంటే సంపూర్తి చేయబడింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో నాలుగో వర్షంలో ఏం చేస్తున్నాం అంటే మహాబబులోనికి సంబంధించిన వాక్యం లేక స్త్రీకి సంబంధించింది మహాబబులోను అంటే ఒక స్త్రీకి సాదృశ్యంగా ఉంది బబులోను అంటే ఏది బబులోను అంటే అంత కన్ఫ్యూజన్ అని అర్థం గలీబిలి అని అర్థం బబులోను అంటే గలిబిలి బాబేలు అంటే కూడా గలిబిలే బాబేలు గోపురం అంటాం కదా అక్కడ గలిబిలే అయింది ఎప్పుడైతే వాళ్ళు బాబేలు గోపురాన్ని గట్టినరో ఎవరు కట్టించు నింరోజు దానికి లీడర్ నిమ్రోజు మళ్ళీ హాము వంశంలోకి వెళ్ళిన వాడు నిమ్రోజు రెండో కుమారుని వంశంలోకి వెళ్ళొచ్చిన అతను ఆ యొక్క గోపురాన్ని కట్టిస్తున్నాడు పర్ణో ఆ యొక్క ఆకాశం అంతే అంత టవర్ కాబట్టి ఎందుకు కట్టుకుంటున్నాడు అంటే ఆయన గొప్ప రాజు అని చూపించుకోవడము మనం అందరము చెదిరిపోకుండా మనం అంతా ఐడెంటిఫై కావాలా ఈ గోపురం దగ్గర మనమందరము ఒక కోవకు చెందిన వాళ్ళము మేము గ్రేట్ ఈ లోకంలో అని చూపించుకోవడం గోపురం కట్టుకోవడం అంటే మేము గొప్పలము అని చూపించుకోవడం అని అర్థం కాబట్టి గోపురాలు ఎక్కడ ఉంటాయి టెంపుల్స్ మీద ఉంటాయి కదా చర్చిల మీద గోపురాలు ఉంటాయి ఎంత పైకి కడితే అంత ఐడెంటిఫైడ్ ఎందుకంటే ఈ చర్చిని నేను ఎంత దూరం కనైనా చూడొచ్చు కొన్ని కిలోమీటర్ల దూరం కింద మనం చూడొచ్చు కానీ ఇవన్నీ గోపురాలు దేవునికి విరోధం ఎందుకంటే నువ్వు మనుషుల హస్తల చేత నిర్మించబడిన మందిరంలో నువ్వు నివసించడానికి వీళ్ళు దేవుడు అంటున్నాడు నేను మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ మందిరంలో నేను ఉండను నేను జీవించాల్సింది నేను ఉండాల్సింది మనుషుల హృదయాలు ఎందుకంటే మన శరీరాలే దేవుని ఆలయం కాబట్టి మన హృదయంలో ఆయన నివసించాలనుకుంటున్నాడు మీరు ఎక్కడ బిల్డింగ్స్ పైన ఏ టెంపుల్స్ పైన కానీ అక్కడ ఉండడు దేవుడు ఆయన ఆల్రెడీ చెప్పేసి నేను ఎక్కడ ఉండను ఏ టెంపుల్ ఈ లోకంలో ఏ చర్చ్ ఏ ఏ బిల్డింగ్స్ పైన నేను అక్కడ ఉండను నేను ఉండాల్సింది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామంన స్థుతిస్తుంటారు నన్ను నేను అక్కడ వారి మధ్యలో నివసిస్తున్నాడు కాబట్టి మన హృదయంలో ఏ సమో జీవించాలనుకుంటున్నాడు కాబట్టి గో దేనికి సాదృశ్యం అంటే ఆ యొక్క ఈసాల్ సాదృశ్యం అని ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి తొమ్మిదవ వచనంలో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 ఆ కూతురు పుట్టినట్టు మనం చూస్తాం కాబట్టి ముగ్గురు ఈ ముగ్గురు దేనికి సాదృష్టమన్న విషయాన్ని మనము అటుపైన వరం చూసినాం సరే ఇవన్నీ ఏందంటే పదో వర్షంలో చూస్తే ఇస్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తరమగును ఏ స్థలమందు మీరు నా జనులు కరన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలంలోనే మీరు జీవము దేవుని కుమారులై ఉన్నారు అని వారితో చెప్పుదురు సరే ఇవన్నీ ఏందంటే దేవుని దేనికి సాధు విషయం అంటే ఇస్రాయల్ పల్లిన దేవుడు తృణీకరించాక వీళ్ళందరూ శ్రమల పాలై తిరిగి వచ్చినప్పుడు ఆయన సన్నిధికి ఆయన వారి గురించి సాక్ష్యం ఇస్తున్న విషయం దీన్ని మనం చూడండి ఇక్కడ పదకొండవ విషయంలో యూద వారును ఏకముగా కోడుకొని తమ నొకరినే ప్రధాని నియమించుకొని తా తామున్న దేశంలో నుండి బయలుదేరదురు ఆ ఎజ్రాయేల్ దినము మహాప్రభం దినము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 పాపంలో జీవించిన వాళ్ళందరూ దేవుని శిక్షకి గురి అవుతారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ పాపాన్ని విడిచిపెట్టి వాళ్ళ మనుషులను దేవుని తట్టు దేవుడు ఆ ఎజ్రాయేల్ అంటే దేవుడి తీర్పు దినమును మహాప్రభావం గల దినంగా అంటే వారిని తిరిగి స్థిరపరచును పాపపు జీవితంలోకి వెళ్ళి బయట తీసుకొచ్చాక వారి జీవితము వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి శ్రమల గుండా పోతూ వారి జీవితాలు ఆయనకు తిరిగి సమర్పించినప్పుడు వారు మహాప్రభాం గల వారుగా తయారవుతారన్న విషయమే పదకొండవ వచనంలో మనం చూస్తున్నాం సరే రెండవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూస్తాం రెండవ అధ్యాయంలో మొదటి వచనం మీరు నా జిల్లెని మీ సహోదరులతోనూ జాలినందిన వారిని మీ స్వదేశులతోనూ మీరు చెప్పుడి నేను దాని బట్టలను పెరిగి వేసి పుట్టిననాటి దానిని దిగంబురాలినిగా చేసి పాడు పెట్టి ఎండిపోయిన భూమి ఉంచి దప్పి చేత లయపరుచుకున్నట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థలములను పురుషులకు చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను దాని పిల్లలు జారా సంతతి అయి వారి తల్లి వేషతనము చేసి ఉన్నది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 నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గుడ్డి వాడవును దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడు ధనవృద్ధి చేసుకొని ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొని క్రైస్తవ జీవితం ఈ రీతిగా ఉంటుందన్న దేవుడు హెచ్చరిస్తుడు చివరి కాలంలో క్రైస్తవులు ఏ రీతిగా నేను సంపు దేవుడు నన్ను సమృద్ధిగా ఆశ్రించుడు నా దగ్గర సమృద్ధిగా ధనముంది నాకు ఇంకా ఏమీ కొదవలేదు అని నాకు నాకేమి కూడా కొవలేదు అని చెప్పుకుంటారు అని హెచ్చరిస్తున్నాడు కానీ వారు దౌర్భాగ్యులు దిక్కు మాలిన వారు దిక్కు అంటే ఏం తెలుసా దౌర్భాగ్యం అంటే ఏం చెప్పండి దౌర్భాగ్యం దౌర్భాగ్యం అంటే అండర్ ప్రివిలేజ్డ్ అండ్లకి భాగ్యం దౌర్భాగ్యం దిక్కు మాలినవారు దిక్కు అంటే డైరెక్షన్ అంటే డైరెక్షన్ లేదు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎవరు డైరెక్షన్ ఇవ్వరు వాళ్ళకి ఎవరు లీడర్ లేరు ఎప్పుడైతే ఏశావు నిన్ను విడిచిపెడతాడో నీకు డైరెక్షన్ లేదన్న విషయం ఎప్పుడైతే నువ్వు ఏశ్వని విడిచిపెడతావో నీకు డైరెక్షన్ ఇవ్వడం అర్థం కాబట్టి క్రైస్తవులు ఏ రీతిగా తలెత్తున్నారు దౌర్భాగ్యం అంటే వాళ్ళు భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు డైరెక్షన్ పోగొట్టుకుంటున్నారు దాని తర్వాత దరిద్రుడవు అంటే ఎప్పుడైతే ఏసుప్రవ్వు నిన్ను విడిచిపెడతాడో నీ దగ్గర ధనం లేదు ఎందుకంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఏసు ప్రవనంతే గుప్తంలో ఉన్నాయి ఎప్పుడైతే ఏసుని మనం నమ్ముకుంటామో మనకు అవన్నీ వస్తాయి ఎప్పుడైతే నువ్వు ఆయన విడిచిపెడతావో నీకేమొస్తుంది దరిద్రత వస్తుంది దాని తర్వాత ఏమొస్తుంది గుడ్డివాడవు ఏసుప్రవ్వును నువ్వు విడిచిపెట్టినా ఏసు నిన్ను విడిచిపెట్టినా నువ్వు కావాల్సింది గుడ్డివాడవే గుడ్డివాళ్ళు అంటే ఏం చెప్పండి మీరు మీకు మార్గం తెలియదు ఎట్లా బాలో తెలియదు ఎవరన్నా నీకు డైరెక్షన్స్ ఇవ్వాలా అంతే కదా ఏసుప్రవే మార్గం ఆయన మార్గాన్ని కోరుకుంటే నువ్వు గుడ్డివాడవు అన్నట్టు కాబట్టి క్రైస్తవ జీవితం ఇది క్రైస్తవ సంఘం గురించి చెప్పబడింది క్రైస్తవ జీవితం ఏ రీతిగా తయారైతుందనే విషయం ఇక్కడ చెప్పబడింది దాని వాళ్ళు గుడ్డివాడు అవుతున్నారు దాని దిగంబరుడవై ఉన్నావు అంటే నగ్నంగా బట్టలు లేవు ఎందుకు వాళ్ళు బట్టలు లేకుండా అట్లా తయారవుతున్నారన్న విషయమే మనము ధ్యానించాలా ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో ప్రభువుని ధరించుకున్నట్లు బట్టలు ధరించుకోవడం అంటే ఏష్మోం ధరించుకోవడం అన్నట్టు ఏసుమం ధరించుకోవడం అంటే నిజంగా నువ్వు మెడలో సిల్ వేసుకోవడం కాదు ఆయన బొమ్మ టీషర్ట్ మీద వేసుకోవడం కాదు ఏష్మం ధరించుకోవడం అంటే ఆయన రక్షణ అనుభవంలోకి వచ్చినాక నువ్వు ఆయన వాక్యాన్ని స్వీకరించి దానికి తగినట్లు జీవించడం ధరించుకోవడం అంటే ఆయన ఏ ఆగ్ఞా ఇస్తే ఆ ఆగ్ఞ్యాన్ని పాటించడమే ఏశ్వరించుకోవడం ప్రతిరోజు ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించుకోవాలి ప్రతిరోజు నీకు చెప్పబడ్డ వాక్యాన్ని నీ జీవితంలో అమలుపరుచుకోవడమే ఆయన ధరించుకోవడం ఆయన ధరించుకోవడం అంటే ఆయన పరిశుద్ధతను ధరించుకోవడం పరిశుద్ధత ఎట్లొస్తుంది నువ్వు పరిశుద్ధంగా ఉండి వర్షిప్ చేస్తూ ఉంటే పరిశుద్ధ సుధా రాదు ఆయన వాక్యమే నేను శుద్ధీకరించిన మనం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది జానిస్తాను కదా ఎవరు తప్పక తొట్టిల్తా ఉంటారు మళ్ళీ దేని వలన వాళ్ళు శుద్ధీకరింపబడుతూ ఉంటారు దేవుని యొక్క వాక్యం చేతనే శుద్ధీకరింపబడుతు ఉంటారు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జ నువ్వు పరిశుద్ధంగా తరేతా ఉంటావు నేను పరిశుద్ధంగా ఉండి వర్షిప్ చేస్తూ ఉంటాను గంటలు గంటలు ప్రేయర్ చేస్తాను ఫాస్టింగ్ ఉంటుంటే పరిశుద్ధత రాదు వాక్యం ఎట్లా చెప్తుందో అట్లా పాటిస్తేనే నీకు పరిశుద్ధత వస్తుంది ఆయన వాక్యమే నేను శుద్ధీకరించను ఇంకా వేరే మార్గం లేదు నువ్వు బ్యాప్టిజం పొందుకుంటే శుద్ధీకరణ రాదు వాటర్ చల్లుకుంటే శుద్ధీకరణ రాదు ఆ యోధా నదిలో నుంచి వాటర్ తీసుకొచ్చి తాగితే నీకేం శుద్ధీకరణ రాదు ఎందుకంటే ఈరోజు క్రిస్టియన్స్ ఓ పాస్టర్ అక్కడికి పంపిస్తుండే మిమ్మల్ని అందరినీ ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ అంటే ఇప్పుడు ఖర్చు ఇస్రాయల్ దేశం పోయి చూడాలంటే పోయి అక్కడ పోయి వన్ వీక్ అక్కడ ఉండి ఆ యోర్ధా నదిలో నుంచి ఒక బాటిల్లో వాటర్ చేస్తారు అంతా మురికి వాటర్ అది ఆ వాటర్ తీసుకొచ్చుకొని నువ్వు రోజు ఇంత నీళ్ళని కలుపుకొని తాగితే నీకు పరిశుద్ధత వస్తుంది అనేసి టీచింగ్స్ అట్లా బోధన స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో నేను చెప్తున్నా ఇంకెక్కడో చెప్తలేదు మనలో కొంతమంది దాన్ని ప్రోత్సహించడం ఆ నీళ్ళు నాకు కూడా నాకు కూడా ఒక బాటిల్ ఇచ్చిర్రు నేనేం చేయాలి మళ్ళీ బా యోధాన్ నదిలో యేసుప్రభుకి బాప్తిజం ఇచ్చే యూహాను బాప్సమిచ్చిండు కాబట్టి అది ఖచ్చితంగా పరిశుద్ధమైన నీళ్లు అని నేను తీసుకొచ్చుకొని నా జబ్బులో పెట్టుకోవాలన్నా ఎవరి ఒక డ్రాప్ తాగాలన్నా అది అబద్ధం కదా అది మోసం అది అది సైతాను నిన్ను మోసగించడం కాబట్టి నిన్ను ఈ లోకంలో ఏది కూడా పరిశుద్ధపరచదు నీ పాపముల నుంచి నిన్ను ఏది కూడా బయట తీసుకుని నీకు విమోచన వేరే మార్గం లేదు కేవలం ఏసుమో తప్ప ఎవరికైనా ఈ లోకంలో ఏ కులంలో పుట్టొచ్చు ఏ మతంలో పుట్టచ్చు నువ్వు ఏ దేశంలో పుట్టొచ్చు ఏ రంగన పుట్టవచ్చు ఎంత ఇంటెలిజెంట్గానే ఉండొచ్చు ఒకటే మార్గం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు మార్గము సత్యము జీవం నువ్వు మార్గం వెతకపోతే నువ్వెప్పుడు దాంట్లో జీవించలేవు దాంట్లో జీవించక ఆ మార్గంలో నడవకపోతే నీకు ఎప్పుడు సత్యం దొరకదు నువ్వు సత్యం దొరకకపోతే నీకు జీవం ఉండదు అంటే నువ్వు ఏ స్లో జీవించలేవు నిత్య జీవం నీకు ఉండదు కాబట్టి ఆయన మార్గంలో పాటు నడవల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 ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న జనాంగం కదా వాళ్ళకి స్పెషల్ మార్గం ఉంటుంది వాళ్ళు ఏశ్వన్ నమ్ముకోకుండా కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు వాళ్ళని విడిచిపెట్టద్దనే కదా ఏసుమని పంపించింది ఇస్రాయెల్ గోత్రంలో నశించిన వారి కొరకే కదా నేను వచ్చింది అంటాడు ఐ వాజ్ సెంట్ టు ది లాస్ట్ షీప్ ఆఫ్ ఇస్రాయల్ అన్నాడు అంటే ఇస్రాయల్ దేశంలో నశించిన వారి కొరకే నేను నన్ను పంపబడ్డాను అన్నాడు అంటే ఇస్రాయల్ ప్రజలు నశించినవారు అన్న విషయం అక్కడ తెలుస్తుంది మనకి ఎందుకు నశించినవారు నువ్వు రక్షకుడిని గ్రహించకపోతే నశించబడవే వాళ్లే కాదు ఏ గోత్రంలో పుట్టిన వాళ్ళు కానీ ఏ కులము ఏ మతంలో పుట్టిన వాడు కానీ ఏ స్వే గుర్తించకపోతే నువ్వు నశించిన వేరే మార్గం లేదు చాలామంది ఏమంటారు అంటే లేదు అందరూ ఒకటే అన్ని మతాలు ఒకటే అందరు దేవుళ్ళు ఒకటే అందరు చెప్పేది ఒకటే అంటారా లేదా కానీ అది కరెక్ట్గానే కదా నేను చెప్తున్నాను ఎందుకంటే బైబుల్ వాక్యం చూస్తే నీకు అరీతిగుండదు అన్ని మతాలు ఒకటే సంబోధించవు అన్ని మతాలు ఒకటే అంశంని బోధించవు ఉదాహరణ చూడండి ప్రతి మతంలో పాపం గురించి ఉంటుంది కానీ పాపం నుంచి విడుదల పొందాలనే మార్గాలు అన్ని మతంలో ఒకటే ఉండవు బాగా అర్థం చేసుకోండి నీ జీవితంలో ఒకసారి ఆ ఆ దేశానికి పోవాలా నువ్వు అందులో పాలు పొందితేనే నీకు జనత్ దొరుకుతుంది అని ఒక మతం చెప్తుంది లేదు నువ్వు తీర్థయాత్రలు చేయాలా ఎన్నో ఉన్నాయి మన దేశంలో స్తూపాలు అవన్నీ తిరగల అవన్నీ తిరుగుతూనే నీకు పాపక్షమాపణ ఉందంటారు మనల్ని సేము నయా లేవు కదా నువ్వు ఒక మతం ఉంది దగ్గర దగ్గర ఉంటుంది నువ్వు నీతి కార్యాలు చేస్తే నువ్వు రక్షణ పొందుతావు అని ఒక మతం బోధిస్తుంది చూడండి ఒకటే మార్గాలు ఉన్నాయా అదే బైబిల్ ఏం బోధిస్తుంది మనమందరము పాపంలో పుట్టిన వారము పాపంలో జీవించిన వరం కాబట్టి మనకంద మనం నశించిన వారమే పాపంలో జీవించే వాళ్ళందరూ మరణించాల్సిందే కానీ మనం మరణించకుండా ఉండడం కొరకు మన పాపంలో ఆయన భరించిండు సెలవు మీద మనకు బదులుగా ఆయన మరణించిండు మన మీదకి రాకుండా రానియకుండా శాపము ఆయన పొందుకున్నాడు శాపము పొందుకొని మనకి విడుదల కనిపించింది నువ్వు అది స్వీకరిస్తే నీకు రక్షణ నీ పాప నుంచి రక్షణ చూడండి ఇది వేరేగా ఉందా కాబట్టి ఏ మతంలో చూసినా విధానాలన్నీ వేరేగా ఉంటాయి సేమ్ ఉండనే ఉండవు ఒక్కొక్క అంటే ఎందుకు చెప్తారు ఈ రీతిగా అంటే దేవుని వాక్యముల్లో అభివృద్ధి లేని వారు అభివృద్ధి చెందని వారు ఆ రీతిగా చెప్తా ఉంటారు నువ్వు దేవుని వాక్యాన్ని జీ తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది అబద్ధం అని చె ఉదాహరణ చూడండి మీరు ఈ సత్యాన్ని గ్రహించకుండా చనిపోయాక ఆయన వచ్చినప్పుడు ఏమంటారు సత్యాన్ని గ్రహించకుండా చనిపోతేమే నరకానికే పోతారు కదా సత్యం గ్రహించాక దృఢమైన నిశ్చయం ఉంటుంది నేను నేను ఎట్టి పర్స్లో నరకానికి పోను ఎందుకంటే నాకు సత్యం తెలుసండి ఈ డౌట్స్ ఉంటాయి లేకపోతే ప్రతి ఒక్కరికి డౌట్స్ ఇప్పుడు ఒక ఒక ఆయమే చెప్తుంది ఎప్పుడన్నా ఏసులో నమ్ముకున్న వాళ్ళు చనిపోతున్నప్పుడు నువ్వు చూసినావా ఏ స్లో నమ్ముకున్న వాళ్ళు చనిపోతున్నప్పుడు ఎంతో సమాధానంతో సంతోషంతో చచ్చిపోతారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు గ్యారెంటీగా వాళ్ళు హెవెన్కి వెళ్తారు అనేసి ఏ స్లో నమ్ముకునే వాళ్ళు అందరు ఏడుస్తూ ఉంటారు వాళ్ళ చుట్టూ వాళ్ళు అందరు ఏడుస్తూ ఉంటారు ఉంటాడు ఎందుకు ఏడుస్తూ ఉంటారు వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది అయ్యో నేను ఎక్కడ పోతున్నాను అయ్యే నా చచ్చిపోతున్నాడు ఎక్కడ పోతున్నాడు లేదు కానీ రక్ష వేసుకో నమ్ముకున్న వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఎంతో పీస్ఫుల్ అయితే చచ్చిపోతారు అదైతే కరెక్ట్ గ్యారెంటీ అది తన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏమంతా దుఃఖపడరు ఒక ఫైవ్ మినిట్స్ ఏడుస్తారేమో దాని తర్వాత అంత ఏం దేవుని దగ్గరికి వెళ్ళారు అంటారా లేదా ఏం దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను కాబట్టి ఏం లేదు అంతా మన నార్మల్ అయిపోతుంది ఎందుకంటే బైబుల్ ఏముందంటే చనిపోయిన వారు మరోపడ్డవాళ్ళు వాళ్ళు మన మెమరీకి రారు నువ్వు ఫోటో చూస్తే కూడా నీకు అది ఉండదు మైండ్లో మనిషి పక్కనే తిరుగుతుంటే నీకు మెమరీలు ఉంటుంది మనిషి లేకపోతే మెమరీలు ఉండడు చనిపోయిన వాళ్ళు జ్ఞాపానికి రా బైబల్ కూడా అవీతికి ఉంది వాళ్ళకి కూడా ఏ తలంపు ఉండదంట చనిపోయిన వాళ్ళకి ప్రసంగిలో మనం చూస్తాం ప్రసంగి చనిపోయిన వారికి ఏ ఫీలింగ్స్ ఉండవు వాళ్ళు మరబడ్డ దేవుడు కూడా వాళ్ళు మర్చిపోతారు కానీ ఒక దినం జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన తీర్పు దినం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో నిర్వచిస్తారు అంతవరకు దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంట అక్కడ ఉంది వాక్యం లేదు బ్రదర్ వాళ్ళు ప్రతి ప్రతి సంవత్సరము వాళ్ళ చనిపోయిన రోజు మా ఇంటికి వస్తారు నేను వాళ్ళకి ఇంత పెట్టాలి ఆ ఫుడ్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ పెడితే వాళ్ళు వచ్చి తినిపోతారు ఎట్ట తినిపోతారు వాళ్ళ శర్రాన్ని నువ్వు గాల్చేస్తేవి వాళ్ళ శర్రాన్ని నువ్వు నాటేస్తేవి వాళ్ళ ఆత్మ వచ్చి శరీరాన్ని ఎట్ట తింటది ఆహారం శరీరమైంది కదా దాన్ని ఎట్ట తింటది లేదు బ్రదర్ వాళ్ళ ఆత్మ ఏదో జీవి రూపంలో వచ్చి తింటుంది ఎట్లట్టు వస్తుంది వాళ్ళ ఆత్మ మరబడింది అని వాక్యం ఉంటే అవన్నీ రాంగ్ మనం అన్నిట్లలో మోసపోతున్నాం ఎందుకో ఎవడో చెప్పిండు కాబట్టి కానీ ఎవరో చెప్పింది కదా నేను అమ్మ మనం బైబిల్ చెప్పింది అమ్మాలి ఎందుకంటే దీంట్లో ఉన్నది సత్యం దీన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేరు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు వేల నుంచి వాక్యం ఉంది దీన్ని ఎవరు వ్యతిరేకించకపోతున్నాను ఎందుకు దీన్ని వ్యతిరేకించాలంటే అర్థం చేసుకోవాలి కదా వ్యతిరేకించాలన్న తపనతో దీన్ని స్టార్ట్ చేసిన వాడు అందరు తారుమారైపోతున్నారు ఎందుకు తెలుసా ఇందులో తప్పు వెతకాలా అని ప్రయత్నం చేస్తూ తప్పులు దొరకక దానికి సమర్పించుకుంటున్నారు జీవితాలు సైపోతున్నారు ఎందుకు ఇందు ఎందుకంటే ఇది జీవం ఈ వాక్యంలో జీవము ఈ జీవము నీ హృదయాలకు పోవాలంటే నువ్వు చవితనికి జీవం వస్తుంది కాబట్టి ఆయన ఏ రీతిగా చెప్తున్నాడు క్రైస్తవ సంఘము ఏ రీతిగా చెడిపోయింది అన్న విషయాలే ఇక్కడ మనకు చూపిస్తున్నాడు ఇసలుపదలు ముగ్గురు మూడు మూడు దేశస్తుల దేవతలని అన్న విషయము మనం రెండవ అధ్యాయం అంతా ధ్యానిస్తాం మొదటిది ఏంటంటే అసురు రెండవది బబులోను మూడవది ఐగుప్తు మొదటిది అషూరు రెండవది బబులోను మూడవది ఐగుప్తు ఈ మూడు దేశాల దేవతలని వాళ్ళు పూజించరు అన్న విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూపిస్తాం ఇది చివరి వరకు పద్నాలుగవ అధ్యాయం వరకు ఈ మూడు దేవతల గురించే చెప్పబడుతుంటాయి ఎన్నిసార్లు చెప్పినాను వారు ఆ దేవతలనే పూజించరు అన్న విషయం హెచ్చరిస్తుంటాడు మీరు దేవుడిని తెలుసుకున్న వారుండి తిరిగి దయ్యంలో తట్టేట్ల ఇది మనం చూస్తూ ఉంటాం నువ్వు దేవుడిని నమ్ముకుండి మళ్ళీ అబ్బాయి మంత్రాయం దగ్గరికి వెళ్తావు వెళ్తారా లేదా చాలా మంది వెళ్తారు ఎందుకు దేవుడి మీద నమ్మకం లేదంటే మంత్రాంగం దగ్గరికి వెళ్తున్నావు నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మంత్రం దగ్గరికి ఎందుకు వెళ్తావు నీకు నమ్మకం లేదు కాబట్టి మంత్రాంగ దగ్గరికి వెళ్తున్నావు అంటే నీకు రెండింటి మీద నమ్మకం లేదు ఇదైతే అది అదైతే ఇది అంటే రెండు ద్విమనస్కం నీకు ఉందన్నట్టు కాబట్టి అశురు అంటే అసురు అంటే బహుగా విజయవంతమైనది అని అర్థం అశూరు ఎక్కడం వల్ల నోవా పెద్ద కొడుకైన షేము రెండవ కుమారుడు అంటే నోవాకి మనమడు నోవాకి మనమడు అషురు కానీ రెండవ కుమరుడు అషురు సంపూర్ణంగా సాధించిన వాడు అని అర్థం లేక విజయవంతమైన వాడు అశురు అంటే విజయమ విజయవంతమైన వాడు అంటే సంపూర్ణంగా విజయం పొందినవాడు అనర్థం కాబట్టి చూడండి అశురు విజయం పొందినవాడు అని అర్థం ఉంది కాబట్టి వీళ్ళు ఎందుకు ఇంత విజయం పొందిన వాళ్ళు అంటే వీరి దేవత గొప్ప కాబట్టి మనం కూడా దేవతని పాటిస్తే మనం కూడా విజయవంతమవుతాము అని ఆ దేవ దేవతలని వీళ్ళు వెంబడించరు రెండవది బబులోన్ బబులోను అంటే గలిబిలి అని అర్థం లేక ఇంగ్లీష్లో కన్ఫ్యూషన్ అంటారు బాబెల్ అంటే కన్ఫ్యూజన్ లేక గలిబిలి అని అర్థం కాబట్టి గలిబిలి గల దేవతలని వాళ్ళు పూజించు అని అర్థం రెండవది మూడవది ఐగుప్తు ఐగుప్తు అంటే సాధారణ చాలామంది వీళ్ళు తెలుసు కదా ఐగుప్తు అంటే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 ఐగుప్తు అంటే అర్థం అది వారి పాటలు నాకు ఎంతో ఇష్టము ఐగుప్తు పాటలు మాకు ఇష్టం అనరా మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు ఎంతో సంతోషం ఉండే అనరా ఐగుప్తులకి వెళ్ళి బయటికి వచ్చినాకంటున్నారు ఐగుప్తులో ఉన్నప్పుడు మాకెంతో బానిసత్వం ఉంది ఎంతో కష్టం ఉంది మాకు తిండికి తిండి లేదు ప్రభావ మాకు ఎప్పుడు విడుదల అని ఏడ్చిన వాళ్ళు బయటికి వచ్చినాకేమన్నారు మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మంచిగా ఉన్నామనర ఐగుప్తు అంటే అర్థం అది వారి రాగానికి నేను స్నేహితుడిని అని అర్థం కాబట్టి వారి రాగాలు ఏంది వారి దేవతలు ఐగుప్తియులు పది దేవతలను పూజించినట్టు మనం చూస్తాం నిర్గామాకాండంలో పది దేవతలని వీళ్ళు తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి ఇసాయిల్ ఈ మూడు దేశాల దేవతలను తీసుకొచ్చి వాళ్ళ దేశంలో పెట్టుకొని పూజించినప్పుడు దేవునికి బాగా కోపం వచ్చింది అందుకే హుషేతనట్టున్నాడు నువ్వు నాకు ప్రతినిధివి ఇసలు ఆ వేషకు ప్రతినిధి గోమేరుకు ప్రతినిధి కాబట్టి వాళ్ళకి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 అశ్యూర్ అంటే సక్సెస్ఫుల్ బ బబిలోనంటే కన్ఫ్యూజన్ లేక గలిబిలి దాని తర్వాత ఐగూప్తో అంటే నీ రాగానికి నేను డ్యాన్స్ చేస్తాను నువ్వు పాట పాడితే నేను డ్యాన్స్ చేస్తా అని అర్థం కాబట్టి మనందరికీ గుణగానాలు కనిపిస్తాయా నేను అశుర్తో పాటు ఉంటే నేను కూడా సక్సెస్ఫుల్గా ఉంటాను కాబట్టి ఎవరు సక్సెస్ఫుల్ అశ్వూరు దేనికి సాదృశ్యం అశురు సర్పంలకు సాదృశ్యం లేదు తేళ్లకు సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి అశ్వరు తేళ్లకు సాదృశ్యం లేక గుర్రాలకు సాదృశ్యం అవి జబర్దస్త్ చేసి భూలోకం అంతా పరిగెత్తుతూ ఉంటాయి అశ్వములు గుర్రాలు కాబట్టి అసూరు గుర్రాలకు సాదృశ్యం అది సక్సెస్ఫుల్గా ఎక్కడ పరిగెత్తినా సక్సెస్ఫుల్గా పోయేస్తుంటుంది అట్లా మనం ఆ రీతికి అర్థం చేసుకోవాలా ఒక పేరుకి తగినట్లు వారి యొక్క ఆత్మీయ జీవితాలను మనం అర్థం చేసుకోవాలి ఆ రీతిగా అషురు సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ విజయం పొందుకొని వస్తూ కాబట్టి అది ఏ ఆత్మకు సాదృశ్యం తేళ్లకు సాదృశ్యం ఐగుప్తూ నేను చెప్పిన పాటకు మీరు డ్యాన్స్ చేయాలా రై నేను చెప్పిన మాట వినాలరా మీరు అనేది ఎవరు యాజకులు కదా కాబట్టి ఐగుప్తు యాజకులు యోసేపు పెళ్లి చేసుకుంది కూడా ఒక యాజకుని కుమార్తెను కదా కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు ఎప్పటికీ మారవు మనమందరం ఈ లోకాన్ని ముగించినా ఈ విధనాల మట్టుకు మారవు కాబట్టి ఐగుప్తు అంటే సర్పంలకు సాదృశ్యం ఇప్పుడు గలిబిలి ఎక్కడుంది బబులోను దేనికి సాదృశ్యం గలిబీ గలిబిలికి సాదృశ్యం కన్ఫ్యూజన్ పాపం బిల్కి ఏం తెలియదు గొర్రెల్ ఇటు పడితే అటు అటు పడితే ఇటు నిమ్రోత్ అంటున్నారా ఈ నాతపాటు రాంటే నిమ్రోదితో పాటు పోతారు దాని తర్వాత ఇంకొకటి వచ్చారా ఈ అంటే వాళ్ళతో పాటు వెళ్తారు కొంతకాలం అసూర్కి వెళ్ళిపోతారు కొంతకాలం ఐగుప్తికి వెళ్ళిపోతారు అషూర్లో పోతే నేను డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు సక్సెస్ఫుల్ కదా వాళ్ళ మేనేజ్మెంట్ థియరీస్ నేను వాళ్ళ మేనేజ్మెంట్ ట్రిక్స్ నేను నేర్చుకోవచ్చు నేను సక్సెస్ఫుల్ కావచ్చు కాబట్టి అసూర్కి పోయి నేర్చుకుంటా అని కొంతకాలం అషుర్ దగ్గరికి వెళ్తారు ఇది చాలా కష్టంగా ఉంది నేను ఈ మ్యూజిక్ వస్తా ఇక్కడ మ్యూజిక్ చాలా బాగుంది ఐగుప్తు పాఠాలు చాలా బాగున్నాయి అని ఐగుప్తు వెళ్తారు కొంతసేపు ఇటు కొంతసేపు అటు అందుకే బబులోను ఎప్పుడు మధ్యలో ఉంటుంది మనకి ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు కనిపిస్తుంటాయి ఎన్ని సంధ్యాంచినా బబులోను గొప్ప జనానికి సాదృశ్యం లేక క్రైస్తవులకు సాదృశ్యం అంత గలీబీలి మా చర్చ్ కరెక్ట్ మా బోధ కరెక్ట్ ఇక్కడికి మీరు ఎత్తబడతారు ఇక్కడ ఇక్కడ లేకపోతే మీరు విరబడతారు ఇక్కడికి మీకు పరశురాత్మ ఇక్కడికి మీకు స్వస్థత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 భాషల్లో మాట్లాడేవాడు తన స్వంతానికే లాభము చేకూర్చుకున్నాడు కానీ ప్రవచించేవాడు సంఘ క్షేమాభివృద్ధి గురించే ప్రవచిస్తున్నాడు అన్నాడు కాబట్టి భాషల వరం కూడా అవసరమే సరే నీకు క్షేమం కావాలా నువ్వు గట్టి గుట్టినా కదా నువ్వు కూడా సేవ చేయచ్చు కానీ నీకు భాషలో అర్థం చెప్పే వరం లేకపోతే భాషల్లో మాట్లాడి అర్థం లేదు ఎందుకంటే పౌలు చాలా తేటగా చెప్తాడు నేను భాషల్లో మాట్లాడుతా చెప్తున్నాను భాషల వరం నాకు కూడా ఉంది కానీ నేను మీకు ఎందుకు దాని గురించి జాగ్రత్తగా చెప్తున్నాను మీరు భాషల్లో ఎంత వర్షిప్ చేసినా నీకు తృప్తి ఉండదు అర్థమైందా ఆయన పౌలు చెప్పింది కూడా అదే చూడన్న కొత్తోడు ఈ ఏరియాకి వచ్చినప్పుడు మీరు అంత భాషలో మాట్లాడుతుంటే వానికి ఏమైనా అర్థమవుతుందా అక్కడ చెప్పిండీ ఆ విషయం అదే వానికి అర్థమయ్యే భాషలో మీరు అర్థం చేస్తే భాష వాడు రక్షణ పొందొచ్చు కదా అన్నాడు కాబట్టి నీ ప్రైవేట్ లైఫ్లో భాషల్లో వర్షిప్ చేసుకో కానీ నీకు అర్థమైతే ఇంకా మంచిది భాషల వరం అర్థమైతే మంచిది నేను ఒక సంఘంలో చూసిన భాషలో అర్థాలు చెప్పే వరాలు ఉండే కానీ అవి దాని తర్వాత భాషల వరాలు కూడా పొగొట్టుకున్నారు పొగట్టుకొని దయ్యాల భాషలు వచ్చేసినాయి ఎప్పుడు నీకు అర్థమవుతుంది నీకు భాష అర్థం చెప్పిన వరం ఉంటున్నాయి కదా ఇది దేవుని భాష దయ్యం భాష తెలిసాడు అంత గలిబిలి ఈరోజు అంత గలిపిలి ఇప్పుడు మనం అందరం నిలబడి ఏడుస్తాం అని ఒక పాస్టర్ చెప్తే అందరు ఏడుస్తా ఉన్నారు చర్చిలో ఇంకొక చర్చికి పోతే ఇప్పుడు మనం అందరం లేచి దేవుని అందరిని ఆనందిస్తాం అంటే అందరు నవ్వుతున్నారు కన్ఫ్యూజన్ అంత గలిబిలి అంత గలిబిలి ఇప్పుడు మనం అందరం చప్పట్లు కొడదామంటే ఇంకొకటి అంత చప్పట్లు కొడుతున్నారు ఒకడు ఏడుస్తున్నాడు ఒకడు నవ్వుతున్నాడు ఒకడు చప్పట్లు కొడుతున్నాడు అంత గలిబిలి అంత మానవ కల్పితాలు మనుషుల బోధ లేక దయ్యంలో బోధలు భూతంలో బోధలు తెచ్చిపెట్టుకున్నారు క్రైస్తవ సంఘంలో అన్ని చెడు బోధలు అన్ని దేవతలను తీసుకొచ్చి పెట్టుకున్నారు అన్ని రకరకాల పండగలు తెచ్చిపెట్టుకున్నారు అన్నిలో పండుగలు అన్ని తెచ్చిపెట్టుకున్నారు క్రైస్తవులు ఏ పండుగ కూడా దేవుడు చెప్పిన పండుగగానే కాదు ఎందుకంటే పండగలు నియామక దినములు సబ్బాతులు ఇవి రాబో వాటి చాయనే కానీ నిజ స్వరూపము ఏసుక్రీస్తులో ఉన్నదన లేదా నిజ స్వరూపాన్ని వెంబడించకుండా పండుగలు వెంబడిస్తుండో లేదు ఇక్కడ చూస్తాం హుషయ గ్రంథంలో అన్ని పండుగలు ఆచరించిన వాళ్ళు రెండవ అధ్యాయం చూస్తే వాళ్ళన్నీ ఏం పండుగలు చేసినారో రాయబడే నేను అవన్నీ మీకు అన్ని దీర్ఘంగా చూపిస్తున్నాను మీరు ఇంటిపై చూడండి వాళ్ళు అన్ని రకరకాల పండుగలు ముఖ్యంగా రెండు దేవతల పండుగలు నాకు ఒక ఒక పండుగ జ్ఞాపకం వస్తుంది బయలు దేవతకు పండుగ చేసేవాళ్ళు బయలుదేవత పండగ ఏంటంటే బయలుదేవత వాళ్ళకి సమృద్ధిగా ఆశ్రయం ఇచ్చింది వర్షాలు పంటలు బాగా పండడం వర్షాలు గుమ్మరించడం బయలుదేవతకు ప్రార్థన చేస్తే వర్షాలు ఇస్తాడంట వాళ్ళు వాళ్ళు వర్షం గుమ్మరిస్తే పంటలు బాగా పండుతాయి అనేసి బయలుదేవతకు ప్రార్థన చేసేటోళ్ళు వాళ్ళు అన్నిలు అరితిగా సక్సెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి మేము కూడా అదే దేవతను పూజిస్తామని వీళ్ళు పండగలు తెచ్చి పెట్టుకున్నారు ఈ సల్ఫర్ బయలుదేవతను పూజించారు అంటే అర్థం ఏం తెలుసా బయలు అంటే నా భర్త అని ఉడన్న విన్నాడు అట్లా వాడన చెప్పాడు అట్లా మీరు ఇంత సేవకులు కదా బయలు అంటే అర్థం చెప్తున్నా బయలు అంటే నా యజమానుడు అని అర్థం అంటే నువ్వు అసలైన యజమానుని విడిచిపెట్టి అసలైన భర్తను విడిచిపెట్టి వేరే ఒక వాడిని అందుకు వ్యభిచారం నువ్వు జీవం గల దేవుడైన యేసుప్రభుని విడిచిపెట్టి పనికిరాని ఆ యొక్క వెంబడిస్తే నువ్వు వేరే యజమానుని వెంబడించినట్లు వేరే భర్తని స్వీకరించినట్లు నీ భర్తని విడిచిపెట్టి నువ్వు వేరే భర్తను తిరిగి వెళ్ళినట్టే కదా గోమేరు అందుకే దాని పాపము ఆకాశం అంత ఎత్తుగా ఎదిగిపోయింది అనేసి మనము పంతొమ్మిది అధ్యాయాలు చూస్తాం చూడండి ప్రటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ప్రటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనం నుంచి చూడండి నాలుగు వచరాలు ఈరోజు పొద్దున్న నాకు నాలుగు గంటలకి మెలకు వచ్చింది నాలుగున్నర నుంచి ఈ వాక్యం జ్ఞాపకం వస్తుంది మర్చిపోకుండా ఫస్ట్ అక్కడ ఐదు గంటలకే కంప్యూటర్ ఆన్ చేసి రికార్డ్ చేసేసినాం మెసేజ్ కొంచెం పీసెస్ రికార్డ్ చేసి పెట్టిన ఎందుకంటే మళ్ళీ దొరకవు మనకి మనం మర్చిపోతాం మత్తి మార్పు మనం ఈ క్షణం చదివింది నెక్స్ట్ మూమెంట్లు ఉండదు ఎందుకంటే ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మెమరీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది డే బై డే తగ్గిపోతూ ఉంటుంది కొంతకాలానికి బ్రేక్ఫాస్ట్ ఏం చేసినా ఉంటే జ్ఞాపకం ఉండదు అట్ట తయారైపోతుంటాం మనకి ఎప్పుడైతే అది స్ట్రైక్ అవుతుందో ఒక బుక్ తీసుకొని రాసేసుకోవాలి ఇమ్మీడియట్లీ సరే బుక్ లేకుంటే నేనే మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటాను మెసేజ్ అది అక్కడ ఉండిపోతుంది రికార్డు కాబట్టి నేను మర్చిపోవడానికి అవకాశం లేదు కాబట్టి చూడండి పద్దెనిమిదవ అధ్యాయము రెండవ శాతం అతడు గొప్ప స్వరంతో ఆర్బటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను టూ టైమ్స్ మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను చూడండి రెండు సార్లు గద్దించినాడు హెచ్చరించాడు అది దయ్యములకు నివాస బబులోను కన్ఫ్యూజన్ అది దయ్యములకు నివాస అంటే బబులోన్ల దయ్యాలు ఉన్నాయి బబులోన్లో దయాలున్నాయి అంటే దయాలంటే ఏంటంటే బొమ్మలు తెచ్చిపెట్టుకుంటే దయాలు వస్తాయి నిర్గమ్మకాండలు దేవుడు జ్ఞాపకం చేస్తారు ఏంటంటే మీరు ఏ బొమ్మను కూడా చేసి పెట్టుకోకూడదు ఎందుకంటే నేను రోషంగల దేవుడిని నన్ను మీరు ఏ బొమ్మతో పోలుస్తారు ఈ లోకాన్ని అంతా నేను నువ్వు స్టార్ పెట్టుకొని పూజిస్తావా నువ్వు సన్ను పెట్టుకుని పూజిస్తావా మూన్ పెట్టుకొని పూజిస్తావా ప్లానెట్స్ గ్రహాలను పెట్టుకొని పూజిస్తావా వాటన్నిటిని తయారు నేను నన్ను పూజించకుండా వాటిని పూజిస్తే నా కోపం రాదా రోషంగల దేవుడైనా పరలోకం అందే కాని అంటే ఆకాశం మీద కనిపించే ఏ వస్తువులను మీరు బొమ్మలు చేసుకోకూడదు భూమి అందే కాని అంటే భూమి మీద తిరిగే ఏ జంతువుని కానీ రాయిని కానీ రప్పని కానీ కొండని కానీ పుట్టని కానీ ఏ పశువుని కానీ ఏ పక్షిని కానీ మీరు బొమ్మలాగా చేసుకొని పూజించద్దు భూమి క్రిందే కాని అంటే నీళ్ళలో ఉండేది నీళ్ళలో ఉండే ఏ జీవరాశిని కూడా మీరు బొమ్మలు చేసుకోద్దు ముసలే కానీ తిమింగలమే కానీ చేపలే కానీ చేపలు చేసి పెట్టుకుంటారు వాటి మీద మేస్త్రికి చెప్తారు ఇగో మా చర్చి పంచన గోడకు పంచ మీద అన్ని చేపల బొమ్మలు ఏ బ్రదర్ అంటే ఆ మేస్త్రి ఇప్పుడు నేను ఈ చేప బొమ్మలు ఎక్కడికి తీసుకొని రావాలా వాడు ఇష్టమైన చేపలు అక్కడ ఒక చేప షేప్ ఇట్టుంటే ఒక చేప షేప్ అట్టు ఉంటుంది అవి ఈవెన్గా రావు సాంచా ఉంటేనేమో టక టక్ టట్టిపోతాడు చేత్తో కదా అని పిచ్చి పిచ్చి కొట్టాయి ఆ కన్ఫ్యూషన్ అంటే అదే కదా గలిబిలి అంటే కాబట్టి ఆ చేపలు తీసుకొచ్చి దాన్ని బట్టి గుర్తుపట్టాలి ఏంటంటే క్రిస్టియన్ అని చెప్ప అది గుర్తు ఎందుకంటే క్రిస్టియన్స్ చేపతో గుర్తించబడతారు కానీ చేప గొప్ప జనం సాదృశ్యం విషయం మనకు తెలుసు వల వేస్తే అన్నీ పడతాయి చేప అందుకే కొనితల రాష్ట్రపతికలు చూపిస్తారు ఆ విషయం వల వేస్తే ఆ వలలో చేపలు పడతాయి చేపలతో పాటు తేళ్ళు పడతాయి తేళ్ళతో పాటు పాములు కూడా పడతాయి నీళ్ళలో ఉంటాయి నీళ్ళలో పాములు కూడా ఉంటాయి ఆ వలలో పాములు తేళ్ళు చేపలు అన్నీ ఆ వల బయటికి తీసుకొచ్చినాక వాడు ఏం చేస్తాడు ఆ తేళ్ళని చాప పాములను తీసి మళ్ళీ నీళ్ళ లేస్తాడా మీరు చెప్పండి మీరు ఎప్పుడన్నా చూసినా లేదా విశాఖపట్నము కాకినాడ ఎరవలకు పోతే నీకు తెలుస్తుంది చూడలేదు ఎప్పుడు మీరు వాటిని చంపుతాడు తేళ్ళని పాములని బయట చంపుతాడు చేపలని అన్నిటినీ పోతాడు అది కరెక్ట్ ఉపమానం దేవుడు కూడా ఆరిత్యగానే చేపలన్నిటినీ క్లీన్ చేయాల తర్వాత వాటి పోలుసులన్నీ తీసి పర్ఫెక్ట్గా క్లీన్ చేసి ప్రిపేర్ చేయాలి కొరకు కూర ఉండడానికి ప్రిపేర్ చేయాల ఫిష్ని క్లీనింగ్ చేయాలా చెత్త చెదరము దాన్ని పని అవన్నీ తీసేసి క్లీన్ చేసి పర్ఫెక్ట్గా తయారు చేయాలా అది దేవుని బిడలని ఏరితిగా తయారు చేయాలన్న దానికి ఉపమాన్రితిగుంది సర్పములు తేలని మట్టుకు శాశ్వతంగా నరకానికి పంపించాల్సిందే చంపాల్సిందే ఇవన్నీ ఎప్పుడో చెప్పబడ్డాయి మనకి ఈరోజు కొత్తగా అర్థమేది కావు ఇవి ఆల్రెడీ చెప్పబడ్డాయి కాబట్టి యుగ సమాప్తిలో ఇట్లనే ఉంటుంది వర్ణవరాజ్యము దేనితో పోల్చాలా ఒక జాలరీ చేతిలో ఉన్న వలతో పోల్చిండు అక్కడ ఉంది ఉపమానం వల వేస్తే అంటే ఎని పడ్డాయి చేపలు పడ్డాయి తేళ్ళు పడ్డాయి ఎండ్రకాయలు కప్ప కప్పలు పడతాయి తాబేలు పడతాయి మీరు అర్థం చేసుకున్నప్పుడు కప్ప దేనికి సాదృశ్యం తాబేలు దానికి సాదృశ్యం నేను మీకు ఇప్పుడు ఏం చెప్పాను అవన్నీ మీరు బాగా అర్థం చేసుకోండి కప్ప దేనికి సాదృశ్యం తాబేలు దేనికి సాదృశ్యం ఎండ్రకాయలు కూడా కొన్నిసార్లు ఎండ్రకాయలు దాన్ని ఏమంటారు మీరు పీతలు అంటారా ఎండ్రకాయలు పీతలు అంటారు కదా అవి దేనికి సాదృశ్యం క్రాప్స్ పీతలు అంటారు కదా వాటిని అవి దేనికి సాదృశ్యం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 లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం ఇవన్నీ ఎప్పుడు అర్థం కావాలా ఇవి అర్థం కాకపోతే నువ్వు గుడ్డిగా చదువుకుంటా పోతావు వననాలు ప్రభావ థ్యాంక్ యూ లాడ్ ఈరోజు నాకు టైం ఇచ్చినవు బైబుల్ చదివిన నేను నీకు వననాలు ప్రభావ అని చెప్పేసి వెళ్ళిపోతా కానీ నీ నీ నీ హృదయానికి ఎప్పుడు తట్టవు నీ వయసు దాటిపోతుంది నీ కాలం ముగించుకుంటే చనిపోతావు కూడా అయినా కానీ నీకు అర్థం కాకుండా చనిపోతూ ఉంటావు క్రైస్తవ జీవితం ఆ రైతు ఉంది అంత కన్ఫ్యూజన్ ఎందుకోసం తలనొప్పి ఈ ప్రవసెలు ఎందునే ధ్యానించాలా మా పాస్టరే ధ్యానించినప్పుడు నేనేం ధ్యానించాలా అని దాన్ని రిజెక్ట్ చేసేసి అర్థమైన వాక్యం ఆదరణకరమైన వాక్యం ఐశ్వర్యానికి సంబంధించిన వాక్యం దేవుడిని సమృద్ధిగా ఆచరిస్తున్నాడు అంటే నీకు ఎంత బాగుంటుంది ఆ వాక్యం వినడానికే బాగుంటుంది దేవుడిని శపించబోతున్న దేవుడిని శిక్షించబోతున్న నీకు ఇష్టం వాక్యం ఎప్పటికీ ఇష్టపడ్డాడు కదా కానీ అసలు ఈరోజు శిక్షకు సంబంధించిన వాక్యం ప్రపంచం అనేది అంత గలిబిలి ఉంది ఇస్ ప్రజలు అంత గలిబిలే ఉన్నారు అంటే క్రైస్తవులు అంత గలిబిలలో ఉన్నారు అందుకే చూడండి అది దయ్యములకు నివాస ప్రతి అపవిత్రాత్మకు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 అంటే బుద్ధిలేని కన్యాకల్లాగా తయారైపోయినారు అన్న విషయం చెప్తున్నాడు బుద్ధిలేని కన్యాకలు నిద్రపోతున్నారు ఏసులో వచ్చే టైం ఎందుకంటే ఆ పాస్టర్స్ చెప్పిన వాక్యాలు విని విని విని మత్తులో ఉన్నారు నీకేం కాదు నీకేం శ్రా శ్రమరాదు నువ్వేం శ్రమలు చూడకుండా ఎత్త ఎంత బాగుందో వినడానికి వాక్యం ఆయన ఏసులో శ్రమల గుండ పోయి తన ప్రాణాన్ని త్యాగం చేయొచ్చు నువ్వు మటుకు శ్రమలు చూడకుండా ఎత్తబడతావు ఎక్కడ ఉన్న వాక్యము ఎవ్వరు చూపించలేదు ఆ వాక్యం ఎవ్వరు చూపించలేదు కానీ వినడానికి బాగుంటుంది చెప్పే పాస్టర్ కూడా తెలుసు ఇది లేదు కదా మళ్ళీ లేనిది ఎందుకు వాక్యం చెప్తున్నా నేను ఒకరోజు ఒకరోజు నిలబడి అడిగిన పాస్టర్ లేని వాక్యం నువ్వు ఏం నేను ఒక పుస్తకంలో చదివినట్టు నువ్వు పుస్తకంలో ఈ పుస్తకంలో చదివినవా నాతో కొట్లాడుతున్నాడు లేదు నేను క్యాసెట్లో విన్ను పుస్తకాలలో చదివిన అన్నాడు నువ్వు ఎన్న విన్ను నాకొక్కటి చూపి బైబిల్లో ఉందా శ్రమలకు ముందు సంగము ఎత్తబడుతుంది అన్న ఒక్క వాక్యం చూపించు నేను ఇది బంద్ చేస్తా బైబుల్ స్టడీ బంద్ చేస్తా ఎవరు చూపించలేదు ఇప్పుడు ఇది ఎనిమిదవ సంవత్సరం ఈ వాక్యం స్టార్ట్ చేసి ఎవరు చూపించలేదు ఒక బిషప్ తను అడుగుతుంటే చంద్రశేఖర్ నువ్వు ఎక్కువ పరిశుద్ధతగా మాట్లాడుతున్నావు ఇవన్నీ పక్కకు పెట్టాన నేను పరిశుద్ధంగా ఉండి మాట్లాడుతున్నాను కాదు నాకు ఇది డౌటు నువ్వేమో సంగము శ్రమలు చూడకుండా ఎత్తపడతానని ప్రకటిస్తున్నావు నేనంటున్నాను అటువంటి వాక్యం ఒక్కట్లేదు అందరూ శ్రమలుగుండా పోవాల్సిందే అంటున్నాం కానీ సత్యాన్ని గ్రహించిన వాడు శ్రమలను తప్పించుకుంటాడని ఉంది వాక్యం మనం తప్పించుకోవాలి శ్రమలు సత్యం నీకు తుఫాను వస్తుందంటే తప్పించుకుంటావు కళ్ళు మూసుకొని నిద్రపోతే ఏం రాదులేదు నాకు నేను ఎత్తబడతా అంటే తుఫాను వచ్చి నేను కొట్టుకోపోతుంది ఉన్నదా లేదు నోవా కాలం అటనే ఉండే కదా ఎవడు గుర్తెరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను అందరినీ ఎవరు గుర్తిరగని సమయంలో ఎవడు గుర్తించలేదు అలాగుననే మనసుకు మనం రాకడా వచ్చే టైంకి కూడా ఎవడు గుర్తించాడు కానీ ఒక చిన్న గుంపు గుర్తిస్తారు అందులో నువ్వు ఉండాలా ఆయన రాకడాకు సంబంధించిన సూచనలు నీకు అర్థం కావాలా మొత్తం గలిబిలి ప్రపంచం అంతటా గలిబిలి పాస్టర్స్ వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు సరే మేము చెప్పొద్దా మీకు చాలామంది నీకు పాసాలకు వ్యతిరేకమా కాదు పాసాల గురించి ఎప్పుడు వ్యతిరేకంగా మనం చెప్పాము ఎందుకంటే మన బాధ అంతా గురించి కదా చేపలు పట్టాలన్న బాధనే మనది గొప్ప జనం గురించే మనం ప్రయాస పడుతున్నాం ఈ వాక్యాలన్నీ హుషయ్యా ప్రయాసమంతా గొప్ప జనం గురించి గోమేరు గొప్ప జనం సాదృశ్యం ఆమె గురించే ప్రయాసపడుతున్నాడు ఆమె పిల్లల గురించి ప్రయాసపడుతున్నాడు ఆమెను ఎట్లా రక్షించుకోవాలా ఆమెను ఎట్లనే నేను పొందుకోవాలా అన్న వేదనతో ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు చాలా భారంతో భారంతో కూడిన సేవకుడు హుషయ్య కాబట్టి మనము ఈ సత్యాన్ని గ్రహించాలి చాలా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ అవన్నీ నేను ఇప్పుడు ధ్యానించాను బహుశా వచ్చే వారమే ఈ విషయాలు ధ్యానించగలం మనం మనకు కావాల్సింది మటుకు ఒకటే భర్త మనకు కావాల్సింది ఒకడే రాజు ఏ శ్రవ్వేమన్న రాజు ఏసు ప్రభు ఏ మనకి భర్త మనమందరము ఒక స్త్రీకి సాదృశ్యం పరిశుద్ధంగా ఆయన కొరకు కనిపెట్టుకున్న స్త్రీకి సాదృశ్యం మనకు ఆయనకి ప్రధానం చేయబడింది అంటే ఎంగేజ్మెంట్ మ్యారేజ్కి ముందు ఎంగేజ్మెంట్ అంటాం ఏసులను నమ్ముకోవడము ఏసు జీవించడం అంటే ఎంగేజ్మెంట్లో ఉండడం ఏసు ప్రభుతో ఎంగేజ్మెంట్లో ఉండడం ఎంగేజ్మెంట్ అయినాకనే పెండ్లైతుంది ఎప్పుడు పెండ్లైతుంది ఆయన లోకంలోకి వచ్చినాకనే పెండ్లైతుంది సో నువ్వు ఎంగేజ్మెంట్ అయినాక నీ భర్తను విడిచిపెడతావా కాబోయే భర్తను రాంగ్ కదా టీచింగ్ ఈరోజు నువ్వు బయలుదట్ట తిరుగుతున్నావు అరే బయలు తట్ట అంటే ఈరోజు పొద్దున్న పేపర్లో చూసిన నేను నార్త్ ఇండియాలో బైసాఖి అని ఒక పండగ చేస్తారు తెలుసా మీకు బైసాఖి పండుగ అంటే ఏదో తెలుసా మీకు మనం ఇక్కడ సంక్రాంతి పండుగ చేసుకుంటాం సంక్రాంతి పండుగ అంటే తెలుసా మీకు సంక్రాంతి ఎందుకు చేసుకుంటారు కొత్త పంట వస్తే థ్యాంక్స్గా థ్యాంక్స్ఫుల్గా దేవునికి థ్యాంక్స్ గివింగ్ లాగా పండగ చేసుకుంటారు దేవుడు మా ప్రతి కొత్త పంట ఇచ్చిండీ పంటకి సాదృశ్యం బయలుగు సాదృశ్యం బైసాఖి అంటే కూడా పంటకే సాదృశ్యం కొత్త పంట మాకు వచ్చిందని వాళ్ళు నార్త్ ఇండియా పంజాబీస్ వాళ్ళు ఆ పండగ చేసుకుంటారు కాబట్టి కొత్త పండగ క్రైస్తవులకి బైసాఖి నార్త్ ఇండియన్స్కి ఓనం ఓనము కేరలైట్స్కి మీకు సంక్రాంతి మంచిగున్నీ వినడానికి పండగలు కానీ అసలిన పండగ ఇవి కాదు అసలైన పండగ ఏసుప్రభులో జీవించడం అందుకే ఈ పండుగను వదిలేసి నేను ఏష్ట అనే వెంబడిస్తున్నాను ఎందుకంటే అసలు పండుగ ఆయనే ఆయన ఈ లోకంలోకి రాకముందు నేను ఆ పండుగలు చేసేటోనే ఉన్నింటే ఒకవేళ టూ ఇయర్స్ క్రితం ఉండకపోయి నేను ఉనింటే ఆ పండగలు చేసే పస్కా పండగ పులిన పండగ ప్రథమ ఫలముల పండగ పర్ణశాల పండగ ఇంకా ఇంకా రెండు పండుగలు నేను గ్యాప్కి వస్తాయి నాకు గుడరమ్మల పండగ అది చివరి పండగ ఇంకోటి ఇంకోటి పండగ ఏమైనా కానీ పండగలు ప్రతి పండుగ ఏసుడవ పుట్టుక జీవన విధానానికి మరణానికి పునరుధానానికి తిరిగి రాని దానికి సాదృశ్యం ప్రతి పండగ పసుకా పండగ ఆయన మరణానికి సాదృశ్యం పెంతకోస్తు పండగ పులిరోట పండగ గుడరమ్ల పండగ గుడరమ్ల పండగ అంటే ఆయన తిరిగి రావడానికి ఆయన సాదృశ్యం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన గుడారాన్ని స్థిరపరుస్తాడు మనం అందరం అందరం నివసిస్తాం అది లాస్ట్ పండుగ కానీ ఆ పండుగలు మనం చేయం ఎందుకంటే ఏసు ప్రభు రాకముందు ఆ పండుగను చేసేటోళ్ళం ఒక మనం ఆ కాలంలో ఉన్నింటే మనం యేసుప్రభు ఈ లోకంలో పుట్టి మన కొరకు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి మన మధ్యలో ఇప్పుడు ఆత్మరూపంగా జీవిస్తారు కాబట్టి మనం ఆ పండుగలు చేయం ఏసు ఆ పండగ ఎందుకంటే అవి ఆయన నీడలు ఆయన ఛాయ మనం ఛాయని వెంబడించాం ఇప్పుడు నా నీడ నన్ను వదిలేసి దాన్ని వెంబడిస్తారు మీరు నాకు ఎంత గలీజ్ అదే నన్ను ఇక్కడ తీసుకొచ్చి నన్ను నాతోని మాట్లాడకుండా నీడతో మాట్లాడుతుండ్రేందుకు వీళ్ళంటే నాకు సిక్ అనిపిస్తా నాకు కోపం అనిపిస్తా లేదా వేసినప్పుడు నువ్వు పండుగలు చేస్తే లేదు ఆయన పుట్టుక పండగ బ్రదర్ ఆయన చనిపోయిన పండగ బ్రదర్ ఆయన తిరిగి లేచిన పండగ బ్రదర్ అపోస్టుల కార్యంలో ఎవరైనా ఒక పండుగ చేసిండ్రా ఎవరైనా చేసిండ్రా వాళ్ళు క్రిస్మస్ చేసిండ్ర ఈస్టార్ పండగ చేసిండ్రా ఈస్టర్ అంటే ఈస్టర్ అంటే ఈస్ట్ స్టార్ ఈస్టార్ దేవతని వాళ్ళు పూజించి కననీయులు వాళ్ళ నుంచి ఇస్తాలోకి వచ్చింది వాళ్ళ నుంచి క్యాథోలిక్స్కి వచ్చింది క్యాథోలిక్స్ నుంచి ప్రొటిస్టెన్స్కి వచ్చింది ఇస్తారు దేవత వాళ్ళ ఇంట్లోకి వచ్చి తండవం చేస్తుంది ఈరోజు వాళ్ళ ఇంట్లో దేవతలు వచ్చిన వాక్యం చేస్తున్నాం ఎందుకు చూడండి మరోసారి వాక్యాన్ని ముగించుకోకముందు అది దయములకు నివాస ప్రతి అపవిత్రాత్మకు ఉనికి అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఏలనగా సమస్తమైన జనములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యంను త్రాగి పడిపోయి రి అందరూ జనం అందరూ గొప్ప జనం అంతా పడిపోయినరు ఏందా మద్యం అంటే అబద్ధ బోధనే మద్యం అసలైన బోధ ఏంటా ద్రాక్షరసం సత్యము అంటే కృత ద్రాక్షరసం అబద్ధ బోధం అంటే చెడిపోయిన ద్రాక్షరసం పులిసిపోయిన ద్రాక్షరసం అబద్ధ బోధ అంటారు కృత ద్రాక్షరసము సత్యానికి సాదృశ్యం పరిశుద్ధాత్మలోని సత్యం పరిశుధాత్మ ని మీదకి మిమ్మల్ని సర్వ సత్యము నడిపిస్తాడు కృత ద్రాక్షరసం అదే కృత ద్రాక్షరసం తాగిన వాడు పులుపు ద్రాక్షరసాన్ని తాగాడు అసహించుకుంటాడు వాడు కాబట్టి పులుపు ద్రాక్షరసం ఒకప్పుడు తాగిన వాళ్ళు దాంట్కి వెళ్ళి బయటకు వచ్చినాక క్రొత్త ద్రాక్షరసం పులుపు బోడు సత్యాన్ని తెలుసుకున్నాక మళ్ళా అబద్దాన్ని ఎవడు నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకొని మళ్ళీ అబద్దాన్ని ఆశ్రయిస్తావో నువ్వు బుద్ధి లేని నువ్వు ఆయన ఆయన వచ్చినప్పుడు నువ్వు గుర్తించలేవు గది తలుపులు వేయబడ్డ వేయబడ్డాక అప్పుడు నువ్వు గ్రహిస్తావు నేను పెళ్లి విందుని పాల్ పొందలేకపోతున్నాను అప్పుడు నువ్వు సంత విధంలో పోయి వెతకాల్సి వస్తా సత్యం అది శ్రమల పాలు కావడం బుద్ధి లేని కనీక శ్రమల పాలై శ్రమలు పొంది చివరికి తిరిగి వస్తుంది అదే యుగ సమాప్తికి సంబంధించిన వాక్యం కాబట్టి వశ్య అంతా అదే పద్నాలుగవ అధ్యాయము చివరి వచనము సారీ వచ్చేవారు మనం చూసినప్పుడు టైం లేదు మనకి పద్నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వర్షాలలో వాళ్ళందరూ తిరిగి దేవుని సన్నిధికి వస్తారు అన్న విషయం ఉంది దాన్ని బట్టి చాలామంది ఏమిటంటే చూడు బ్రదర్ ఎట్లన్న ఈశ్వర దేవుడు ఏర్పరచుకుంటాడు ఎట్లన్నా వాళ్ళు రక్షించుకుంటాడు లేదు మార్గం యేసు ప్రభు తప్ప వేరే మార్గమే లేదు ఎవడన్నా కానీ ఇసా పదలే కానీ క్రైస్తవులే కానీ ఎవడన కానీ రక్షణ పొందాలంటే ఏసుప్రభు ఒకటే మార్గం లేదు వేరే ఒక దూత వచ్చి పరలోకం నుంచి వాళ్ళకి సువార్త ప్రకటిస్తాడు అట్లా ఎక్కడ లేదు వాక్యం బైబిల్లో వినడానికి బాగుంటుంది ఎందుకంటే అదంతా మ్యాజిక్ లాగా ఉంటుంది పైనుంచి ఒక దూత ఎగురుకుంటూ రావడము ఒక కట్టె తీసుకొని లోకమంతిట తిప్పడము అదంతా ఒక లైట్ లాగ పోయి వాళ్ళందరూ రక్ష పొందడం అదంతా మ్యాజిక్ లాగా ఉంది అదంతా సైతాన్ బోధ బైబుల్లో లేదా యేసుప్రభు ద్వారా తప్ప ఎవడు రక్షణ పొందలేడు సువార్త చెప్పడం వలననే మనుషులు రక్షణ పొందాలి నువ్వు నేను ఏ స్లో గురించి అనేకలకు చెప్తానే వాళ్ళు దాన్ని విని స్వీకరిస్తేనే రక్షణ వేరే మార్గం లేదు నీ నోటి ద్వారా నేను పాపి ఒప్పుకొని రవ్వ నా పాపాలకు క్షమించు నా నువ్వు ఇ లోకంలోకి వచ్చి నా పాపములు శిలో మీద భరించినావు నా పాపములు రోగములు శాపములు వ్యసనములు చెడు అలవాట్లు అన్నిటి నువ్వు భరించి నాకు బలుగు నువ్వు నన్ను నీ బిడగా స్వీకరించి పాపాలు క్షమించిన ఆయన అని నువ్వు ఎప్పుడైతే నీ నోటి ద్వారా ఒప్పుకుంటావో ఆయన నీ ప్రభు అని నీ పాపాలు ఒప్పుకుంటావో అప్పుడే నీకు రక్షణ నువ్వు ఎవడన నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎంత హైలీ క్వాలిఫైడ్ కావచ్చు ఎంత రిచ్ ఫెలో కావచ్చు ఎంత పూర్ ఫెలో గొప్ప రేస్లో పుట్టవచ్చు లేక ఫారిన్ కంట్రీస్లో పుట్టచ్చు లేక ఏ దేశంలోనూ పుట్టొచ్చు నువ్వు ఎక్కడ పుట్టినా కానీ మార్గం ఒకటే యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఆ మార్గం గురించి మనం ప్రకటిస్తున్నాం గొప్ప జనము ఎందుకు తగ్గిపోయినారంటే వాళ్ళు గలిబిలిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుందన్న విషయమే మనము ఇక్కడ చూస్తాం నాలుగవ సరము మరియు ఇంకొక స్వరము పర్లోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలువారు కాకుండానట్లును దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకూడనట్లునూ దానిని విడిచిపెట్టి రండి విడిచిరండి దాని పాపములు ఆకాశం చిన్నవి గోమేరు నీ పాపములు ఆకాశం చిన్నవి దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు నీ నేరాల జ్ఞాపకం చేసుకున్నాడంటే నీకు శిక్ష తప్పదు కాబట్టి మనము ఒకవేళ పాపంలో జీవిస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాలా ఎందుకంటే ఆయన ప్రేమ సరే ఇప్పుడు మీ పిల్లలు సరిగా మాట వినకపోతే మీరు శిక్షిస్తారా లేదా ఎందుకు శిక్షిస్తారు నాకు జ్ఞాపకం ఉంది బాగా నేను చిన్నప్పుడు గోటి ఆడుతుంటే వీధులకు భయ్ మా ఫాదర్ ఇంటికి తీసుకొచ్చి కొట్టేటోడు కట్టెతో బాగా గోటి ఆడితే నువ్వు టైం వేస్ట్ చేసి పోకిరి పిల్లలతో నువ్వు గోటీలాడి నువ్వు చదువుకోకపోతే ఎట్లా పైకి వస్తావు అయితే నాతో పాటు గోటీలాడిన వాళ్ళందరూ పోయి మా ఫాదర్ నన్ను కొట్టకపోయి ఉంటే నేను కూడా గోటీలు ఆడుకుంటూ ఉండేవాడిని ఎక్కడో ఇప్పుడు సందులో రోడ్లల్లో అంతా లారీ మెకానిక్సు లారీ డ్రైవర్సు క్యాంటీన్స్లలో సర్వెంట్స్ లాగా తయారైపోయారు నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు నాతో వాళ్ళందరూ సరే తప్పులేదు ఏ ప్రతి అందరు పని చేసుకోవాలో తప్పలేదు కానీ ఒక అవకాశం వాళ్ళు పోగొట్టుకున్నట్టే కదా వాళ్ళు అదే మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటే బహుశా వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలలో ఉండి వాళ్ళ కుటుంబాలను బాగా పోషించుకుంటే వాళ్ళము పిల్లల్ని బాగా మంచి స్కూల్స్లో చదివించుకునేవాళ్ళము సరే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని సెటిల్ వాళ్ళు చదివించుకున్నారు వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళైపోయినాయి అన్నీ మంచిగా ఉంది కానీ వాళ్ళు మటుకు శ్రమ అనుభవించింది అదే మా ఫాదర్ నన్ను శిక్షించకపోయింటే నేను కూడా వాళ్ళలాగానే ఉండేవాడినేమో కాబట్టి మన మన పట్ల జాలిగలిగిన దేవుడు మనల్ని శిక్షిస్తాడు మనం తప్పులు చేస్తే మనం తప్పకుండా శిక్షిస్తాడు నాకు ఎందుకు ప్రవ్వా ఈ రోగం నువ్వు తప్పు చేసిన ఏమో నాకెందుకు ప్రభు ఈ కష్టం నువ్వు తప్పు చేసిన ఏమో పరీక్షించుకో నీ జీవితాన్ని తిరిగి నాకు సమర్పించుకో ఆయన ఖచ్చితంగా ఆ శిక్ష ద్వారా నిన్ను మార్చుకుంటాడు ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలినాకనే కదా బుద్ధి వస్తుంది మళ్ళీ మనం తప్పు చేయం దెబ్బ తిన్నాక తప్పు చేయం మనం గొప్ప జనం మరణించక తప్పదు అని బైబిల్ వాక్యం ఉంది క్రైస్తవులు అందరూ మరణిస్తారు ఎందుకంటే వాళ్ళు గలిబిల్లిలో ఉన్నారు బొమ్మలను పూజించి వాళ్ళంతా శ్రమల పాలవుతారు వీళ్ళంతా ఎవరు లెక్కకు గొప్ప జన సమూహం దూత్ అంటున్నాడు యోహాను భక్తులతో వీళ్ళందరూ ఎవరంటే సకల గోత్రముల నుంచి భూ ప్రజల నుంచి వీళ్ళందరూ లెక్కకు మించిన వారిని దేవుడు ఏర్పచుకుంటున్నాడు వీళ్ళందరూ ఎవరు గొరపిల్ల రక్ గొరపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలను ఉత్తుకున్నారు అప్పుడు శమల కాలంలో అంతకుముందు వాళ్ళు రక్షణ పొందలే కన్ఫ్యూజన్లో ఉన్నవాడు రక్షణ పొందాడు ఏది సత్యము ఏది అబద్ధము తెలియని రక్షణ పొందాడు నువ్వు సత్యాన్ని స్వీకరిస్తే నీకు కన్ఫ్యూజన్ నుంచి బయటకు బుద్ధి కలిగిన కన్యక ఎప్పుడు క్లియర్ అవుతుంది కన్ఫ్యూజన్లకి వెళ్ళి బయటకు వచ్చినాకనే నీ దివిటీ చక్కపరచుకోవాలి నీ లైట్ చక్కపరచుకోవాలి నువ్వు డిమ్కి ఇచ్చే లైట్ ఉంటే నువ్వు ఎవరిని వెలిగించలేవు నీ జీవితంలో వెలుగు ఉండదు వేరే వెలిగించలేవు బుద్ధి వాళ్ళు ఆ రీతిగా తేరారు బుద్ధి వారు చివరి వారికి కూడా వాళ్ళ దిగుటి చక్కపరచుకోలేదు గొప్ప జనము అట్లనే ఉంటుంది క్రైస్తవులు అందరూ ఎందుకు బుద్ధిని కోల్పోతున్నారంటే నాకంతా తెలుసు నేను ఫాస్టింగ్ చేసిన ఉపాసం ఉన్న నలభై రోజులు నాకు అన్ని సత్యాలు తెలిసిపోయినాయి నాకు ఇంకా ఏం అవసరం లేదు అట్లా గుడ్డితనం తెచ్చిపెట్టుకున్నారు దిగంబులు అయిపోయినారు ఏమన్నా ఎందుకు దౌర్భాగ్యం దిక్కు మాలిన వారు దిక్కు లేదు నో డైరెక్షన్ ఆయన మార్గంలో ఉంటే డైరెక్షన్ ఉంటుంది ఏ స్టో మార్గంలో ఉంటే నాకు తెలుసు ఎక్కడికి వెళ్తున్నాయి లోకంలో ఆయన విడిచిపెడితే నీకు మార్గం ఉండదు కాబట్టి వాళ్ళని ఏ మార్గంలోకి తీసుకొని రావాలన్న ప్రయాసమే మీకు వచ్చేవారని నేను కొన్ని విషయాలు చూపిస్తాను ఇంతవరకు మనము ఈ మూడు గుంపులు చూసినాం కానీ నాలుగో గుంపు మీకు కనిపించలే హోషారాలో కనిపిస్తుంది తప్పకుండా కనిపిస్తుంది హుషారాలో నాలుగవ క్రైస్తవ గుంపు అదే లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం కనిపిస్తుంది మీరు అనే హుషే కదా బ్రదర్ హుషే కదా నాలుగవ గుంపు అంటే కాదు హుషే ఏష్టవకి ప్రతినిధిగా ఉన్నాడు దేవుడికి ప్రతినిధిగా ఉన్నాడు కానీ ఆ వాక్యంలో ఒక ఒక గుంపుని ఒక స్పెషల్ గుంపుని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు బబులోనికి బుద్ధి చెప్పడానికి మనం ఎంత చెప్పినా ఆ కన్ఫ్యూషన్లో వాళ్ళు అక్కడే ఉంటారు కొంతమంది బయటకు గొప్ప జనం అంతా శ్రమల తప్ప మనకు చాలా బాధాకరమైన సేవ డాక్టర్ దేవుడు మనక ఆ సేవ అనుగ్రహించాడు మనం త్వర త్వరగా ఇవి సేవ ముగించుకోవాలా నువ్వెంత అలసిపోతున్నా ఐహికరమైన పనుల చేత ఈ లోకంలో పడి ఎక్కడెక్కడ వెళ్తున్నా నువ్వు ఎంత అలసిపోతున్నా ఇది మట్టుకు నువ్వు మర్చిపోద్దు ఏదది నీ దిక్కు లేకపోతే నువ్వు కూడా దిక్కుమాలిన వాడవైపోతావు దిక్కు ఒకటి ఏంది యేసుప్రభే మన దిక్కు నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే పాట పాడతావు ఆ యేసు ప్రభుని మనము బబులోనికి పరిచయం చేయాలా తిరిగి ఒకప్పుడు వాళ్ళు గ్రహించరు విడిచిపెట్టింటారు ఇప్పుడు మనం తిరిగి చెప్పాలా కానీ వాళ్ళల్లో దయలు ఉన్నాయే అవి రానియో నేను అన్ని రకరకాల దయలున్నాయి లోపల అందులో నువ్వు చేయి పెడితే నీ చేయి గరిచేస్తాయి అయినా కానీ నువ్వు పోవాలా నీ చేయి అరిచినా నీ చేయి దెబ్బలు తగిలినా నీకు ఎంత హాని కలిగినా అందులో పెట్టి నువ్వు వాళ్ళని తీసుకొని రావాలా బయటికి అదే కదా శ్రమతో కూడిన సేవ అది వేసు సేవ అది సులభమైంది ఎందుకంటే నా కాడి సులభమైంది అది మోయమన్నాడు కాబట్టి మనం ఆ కాడి మనం నేర్చుకుందాం అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధురకు ఏసారి మీకు వలనాలనైనా మరోసారి మీరు మాకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు ప్రవ్వా గొప్ప శ్రమల పాలు కావడం అన్న విషయమైనా ముఖ్యంగా తండ్రి గోమేరు ఏ రీతిగా జీవించింది విషయాన్ని మీరు చూపిస్తున్నారు ఇసల్ పెద్దలకు ప్రతినిధిగా గోమేరు అక్కడ కనిపిస్తుంది ప్రవ్వ క్రైస్తవులకు ప్రతినిధిగా గోమేరు అక్కడ కనిపిస్తుంది ప్రవ్వా ఇస్రైల్ ప్రజలు పలు రకాల దేవతలను తీసుకొచ్చి వారి గృహాలలో పెట్టుకున్నారు నాయన ఈరోజు క్రైస్తవ జీవితం ఆ రీతిగానే ఉంది ప్రవ్వ ఈ లోకాన్ని సంపాదించుకోవాలా అని లోక ఆచారాలని మనుషుల కల్పితాలని దయ్యముల బోధ భూతముల బోధలు తెచ్చిపెట్టుకున్నారని దళితుల రాష్ట్రపతి గల మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రవ్వ ఆ బోధలు ఈరోజంతా ప్రపంచమంతటా విస్తరించినాయి ఆ మధ్యంలో వాళ్ళందరూ పడి తొట్టిలుతున్నారనైనా వాళ్ళందరూ మీ సత్యాన్ని స్వీకరించాలా ప్రవ్వా అందుకొరికే మీరు ఈ యొక్క సేవను ఏర్పరచుకుంటారు ఇక్కడ అది మేము మర్చిపోకుండా ప్రవ్వ వారికి సత్యాన్ని ప్రకటించాలా వాళ్ళు దిగంబరుగా ఉన్నారనైనా గుడితనం కలిగి ఉన్నారు ప్రవ్వ క్రీస్తుని ధరించుకునే జీవితం వాళ్ళకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము మిమ్మల్ని ధరించుకున్న రీతిగా ప్రవ్వ వాళ్ళు కూడా మిమ్మల్ని ధరించుకోవాలా ప్రవ్వా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరునూ నన్ను పోలి నడుచుకున్నాడు పౌలు ప్రవ్వ ఆ రీతిగా గొప్ప మిమ్మల్ని పోలి నడుచుకుంటే బిడ్డగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీ కృపలో మరోసారి మమ్మల్ని చేసుకొని ప్రతి కష్టం నష్టం ఎరుపు మా గిడలు దయచేసి మీరు అక్కడి వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని సేవా జీవితంలో మమ్మల్ని ముందు కొనసాగింపజేసి ప్రతి చోట మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమని వచ్చిన ప్రతి బ్రదర్ని సిస్టర్ని ఆశీర్దించి వాళ్ళ జీవితాలలో రావాల్సిన మేలు దయచేయమని సైతానికి సిగ కలిగించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ